పరిశుదులకు గరిష్ట కాలం అంతా మీరు మమ్మల్ని సురక్షితంగా కాపాడి ఓ ప్రవ్వా సజీవులు ఎక్కడ నిలబెట్టినారు సమయానికి మీ యొక్క సరిగ్గా తీసుకొచ్చినారు దాన్ని మీకు ఎంతో వదనాలు ప్రవ్వా మీ వాక్యాన్ని మేము జనించబోతుండగా మీ యొక్క నడిపింపు దయచేయండి ప్రవ్వా యుగ సమాప్తి చివరిలో ఉంటుండగా ఓ ప్రభావ మీ యొక్క రాకడాకు సంబంధించిన సూచనలు అన్ని నెరవేరుతున్నాయి వాటిని మేము గ్రహించలాగా సేపడండి సిద్ధపడలాగా సేపడండి అనేకలను సిద్ధపరిచే పిల్లలుగా తయారు చేయండి సేవా జీవితంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా అనేకమైన ఆటంకాలు ఈ లోకానికి రాబోతుండగా ప్రవ్వా గొప్ప జనని రక్షించుకోమని ప్రార్థించక ముందు ప్రవ్వ వారి జీవితాలను మీకు సమర్పించుకోగ్నా సేపడమని ప్రార్థిస్తున్నాం వాళ్ళు పశ్చాత్తాపడి ప్రవ్వా మీ సన్నిధిలో వాళ్ళ హృదయాలు కుమరించుకొని వాళ్ళ జీవితాలు మీకు సమర్పించుకొని లాగానే సేపడమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా జగనే గ్రంథంలోని వాక్యాలను ధ్యానిస్తుండగానైనా మీ యొక్క ఆత్మీయ నడుపు మాకు దయచేయండి ఇవి మాకు చాలా కష్టతరంగా ఉన్నాయి ప్రవ్వాటిని ధ్యానించడం చాలా కష్టతరంగా ఉన్నాయి ప్రవ్వా కానీ మీరే ప్రవ్వా మీ ఆత్మచేత సాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం మీరు తప్ప ఎవరు వాటిని మాకు చూపించలేరు అవును రాజా మేము అది విశ్వసిస్తున్నాం ప్రవ్వా మీరు తప్ప ఎవరు వాటిని మాకు వాటిని విశదీకరించలేరు ప్రవ్వాటిని గ్రహించలాగిన మా యొక్క ఆత్మీయ నేతలను విప్పండి వాటిని గ్రహించి స్వీకరించి అనుభవపూర్వకంగా ప్రకటించే సేవకుల తయారు చేయమని ప్రార్థిస్తున్నాం సాయంత్రం సమయం వాతావరణాన్ని అదుపులోకి తీసుకుని ఓ ప్రవ్వా నిర్మలమైన ఉదకం చేత మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నిండు మనసు సేవించి ప్రేమించే బిడ్డలుగా తయారు చేసి మీరాకపరచుకోమన్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఈ రోజు సెప్టెంబర్ పదిహేనవ తారీఖు రెండు వేల పదిహేనవ సంవత్సరం గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనము జకరే గ్రంథంలోని వాక్యాలని కొన్ని వారాల నుంచి ఇక్కడ ధ్యానిస్తున్నాం చిన్న ప్రవక్తలకు సంబంధించిన వాక్యాలు ఇవన్నీ చిన్న ప్రవక్తల వాక్యాలకు సంబంధించిన చివరి వాక్యం అంశం లా మనం వస్తున్నాం జకరే గ్రంథం తర్వాత మలాకి మలాకితో పాత నిబంధన కాలం ముగింపు గత రెండు వారాల నుంచి జకర గ్రంథంలోని మొదటి దర్శనాన్ని మనం ధ్యానిస్తాం దేవుడు జకర్యాకి అనుగ్రహించిన ఆ యొక్క మొదటి దర్శనాన్ని దర్శనాలను అనుగ్రహించేవాడు మన ప్రభువే అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలా అది దేవుని వాక్యానికి అనుగుణంగా ఉందా లేదా అని పరిశీలించుకునే బాధ్యత కూడా మనదే ప్రభువాన్ని నామంలో ప్రవచించలేదా అని చివరి కాలంలో ఒక క్రైస్తవ గుంపు సేవకుల గుంపు దేవుని సందిలో నిలబడినప్పుడు మీరు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు నీ నామం రోగులను స్వస్థపరచలేదా నీ నామం దలగొట్టలేదా నేను మిమ్మల్ని పంపలేదా అంటున్నాడు మీరు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు కాబట్టి ఎందుకో ఆ రీతిగా అన్నడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా అటువంటి గుంపులు మనం ఉండడానికి వీల్లేదు ఎందుకంటే ప్రతి క్షణము మన జీవితాలన్నీ పరిశీలించుకుంటూ దేవుని సన్నిధిలో మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా అనేసి ఫిలిపుల రాష్ట్ర ఒక విషయాన్ని మనం చూపిస్తాం చూడండి ఫిలిపుల రాష్ట్ర ఒక వాక్యాన్ని ధ్యానించినప్పుడు మనం జకర గ్రంథానికి వెళ్ళిపోతాం పిలిపి రాష్ట్ర రెండవ అధ్యాయము పన్నెండవ వచనంలో పౌలు మాట్లాడుతున్నాడు ఫిలిపి సంఘస్థులతో కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడునూ విధేయులైన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమేగాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమున ఈ కాలమునందు భయముతోను వణుకుతోను మీ క్షణను కొనసాగించుకొనుడి ఒకసారి రక్షణ పొందితే సరిపోదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దాన్ని కొనసాగించుకోవాలా ఎందుకు గొప్ప మరణిస్తారు సర్పంలో తేళ్ళు ఎందుకు శాశ్వతంగా నరకానికి పోతాయి అంటే ఈ యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఎల్లప్పుడూ విధేయులమై ఉండాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని వాక్యానికి దేవునికి మనము మనుషుల ఎదుటనే ఆ రీతిగా ఉంటున్నామా ఎవరో నన్ను మెచ్చుకుంటారు ఎవరో నన్ను చూస్తారు అన్న విషయం అన్న విధాన్ని మనము మన జీవితాలలో అమలు పరుచుకుంటున్నామా మనల్ని ఎవరైనా గమనిస్తుంటారా లేదా అందరి మెప్పు పొందాలా కరెక్టే అందరి అందరి దృష్టిలో నేను దేవుని బిడను అని చూపించుకోవడానికి కొరకు ప్రయాసపడుతున్నామా లేక దేవుని దృష్టిలో నేను దేవుని బిడగా జీవించాలా అన్న దాని కొరకు ప్రయాసపడుతున్నామా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు సాధారణంగా మనుషుల ఎదుట మనం ఏదో భక్తి పరుల లాగా కనిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం కదా అటువంటి బలహీనత మనకొద్దు అన్న విషయాన్ని చూపిస్తున్నాడు దేవుని ఎదుట భక్తి పరుడుగా దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వాడి దేవుని ఎదుట విశ్వాసం కలిగిన వాడి దేవుని వాక్యం కి విధేయత దేవుని ఎదుట కనిపించుకోవాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే యుగ సమాప్తిలో ఆయన అంటున్నాడు నేను మిమ్మల్ని పంపలేదు నాకు మీరు ఎవరో తెలియదు అంటాడు సేవకులతో సర్పలతో వాళ్ళు అంటే మేము బాగా కష్టపడి సేవ చేసినాం మేము ఎంతో సాక్రిఫైస్ చేసుకుని చేసినాం ఎంతో త్యాగాలు చేసుకుని మేము సేవ చేసినాం కానీ మీరు అక్రమం చేస్తున్నారు అంటున్నాడు మీరు ఎవరో నాకు మిమ్మల్ని పంపలేదంటున్నాడు మిమ్మల్ని మీరే పంపించుకున్నారు మిమ్మల్ని మీరే ఏర్పరచుకున్నారు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనం ఏదైతే ఉండాలన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు మరీ ఎక్కువగా సాధారణంగా సేవ జీవితంలో ఏమవుతుందంటే మొదటి కాలంలో లేక రక్షణ పొందిన నూతనంగా ఉన్న ఆ కాలంలో ఎంతో ఆసక్తితో దేవుని కొరకు జీవించడము ఎంతో ప్రార్థన జీవితము ఎంతో వాక్య ధ్యాన జీవితము గంటలు గంటలు గడుపుతూ ఉంటాము దేవుని సన్నిధిలో వర్షిపే గాని భాషల వరమే గానీ ఆత్మ పొందుకోవడమే గానీ ఎంతో తీవ్రత స్టార్టింగ్ లో ఉంటది కానీ చివరిలో ఉండాలని చెప్తున్నాడు ఇక్కడ చూడండి కాబట్టి రక్షణ పొందిన కాలంలో లేక ఎవరైనా సేవకులు మిమ్మల్ని రక్షణలో నడిపించింటారు వాళ్ళ కాలంలోనే ఉన్నట్లు కాకుండా మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు అంటే చివరి కాలమందు మనం ఎప్పుడు ఆత్మీయ దృష్టితో అర్థం తీసుకున్న వాక్యాన్ని ఎంతగా శరీరం మనల్ని గుంజుతా ఉన్న శారీరకమైన ధ్యానం తట్టు మనము దాని నుంచి విడుదల ఆత్మీయమైన జ్ఞానంలోనికి రావడానికి ప్రయత్నించాలా అది మన ప్రయాసం కాబట్టి ఈ కాలము అన్నప్పుడు ఎప్పటికైనా యుగ సమాప్తి లేక చివరి కాలము లేక శ్రమల కాలము లేక చీకటి కాలము అని మనం అర్థం చేసుకోవాలి చలికాలం అంటే కూడా చీకటి కాలమే చలికాలం అన్నా శ్రమల కాలమే అన్న విషయాన్ని కాబట్టి నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను ఇది మనకు కావాలా చివరి దశ వరకు చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు సేవకులు చివరిలో నాకు అంత తెలుసులే దేవు నాతో పాటు ఉన్నాడులేకపోతే నేను ఇంత గనం ఏం చేస్తాను ఇంతగానం మందిరం ఎట్లా కట్టాలని ఇంతమందిని ఎట్లా నడిపించగలరు అట్లా సమర్థించుకుంటా ఉంటారు దేవునితో పాటు ఉండడం కానీ వాళ్ళు అర్థం చేసుకుంది ఏంటంటే ప్రతి క్షణము దేవుని నాతో పాటు దేవుడే నడిపిస్తున్నాడు అన్న విషయం నువ్వు గ్రహించాలా దేవుడు అనే గ్రహించకపోతే నీ అంతా నువ్వే ఉంటావు ఎక్కడ పడితే అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా నీలో ఏ భయం ఉండదు దేవుని పక్షంగా దేవుని అందులో భయభక్తులు నీకు ఉండవు పోతా ఉంటాయి నేనే దేవుని అన్నట్టు చివరికి సేవ జీవితంలో అట్లనే ఉన్నారు ఈరోజు మనుషులు కాబట్టి భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకున్నది కొనసాగించుకోవాలని వాక్యం చెప్తుంది నేను చాలా మంది పాస్టర్స్ వాక్యం చెప్తుంటే విన్నాను ఒక్కసారి నువ్వు ప్రభులకు వచ్చినాక ఉండదు కరెక్టే క్రీస్తు ఉన్నవాడికే కదా శిక్షావిధి లేనిది లేకుంటే నేను క్రీస్తు చేసినందులో ఉన్నాననేసి దాన్ని కొనసాగించుకోకపోతే క్రీస్తు చేసిన లేనట్టే సర్పమి ఎందుకు పోగొట్టుకున్నాయి అంటే అవి ఉన్నాయి ఈ రోజు కూడా నేను ప్రభునామీ తీసుకుంటున్నాను ప్రభునామే స్థితిస్తున్నాను ప్రభునామని అంతా చేసుకుంటున్నా అంటున్నారు కానీ అది మనం అర్థం చేసుకుంటాం వాళ్ళు వేరే ఒక ప్రభుత్వని వెంబడిస్తున్నారు అది శారీరకమైన జీవితం అని జ్ఞాపకం చేస్తుంది వాళ్ళలో దాంబికము గర్వముతో కూడిన జీవితం అది బయటికి చూస్తే గొర్రెల లాగానే ఉంటారు కానీ గర్వంతో మాట్లాడుతుంటారు లేక ఘట సర్పం చూస్తాం మనం అది గొర్రెలాగానే ఉంది గాని ఘట మాట్లాడుతుంది అని అక్కడ చూస్తాం మనం ఒక దర్శనం కాబట్టి గొర్రె అంటే రక్షన పొందిన వారికి సాదృశ్యం ఘట సర్పం అంటే సైతానికి సాదృశ్యం గొర్రె ఘట సర్పంలాగా ఉండగలదు కాబట్టి ఇవన్నీ ఆత్మీయమైన చిహ్నాలు నువ్వు గొర్రె పిల్లలాగా ఉంటే అంటే రక్షణ అనుభవంలో ఉంటూ సైతం లాగా జీవించగలవు లేక సైతన్ ఎట్లా ప్రవర్తించగలవు సైతానికి గుణగణం నీకు ఉండగలదు అంటే వాళ్ళు ఉండేదంత గర్వము అహము ఈర్ష ద్వేషము ఇవన్నీ అన్నట్టు శారీరకమైన కార్యములు వాళ్ళలో ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయి వాడు మనుషులలో అటువంటి కార్యాలని పెంపొందిస్తా ఉంటాడు దానికి మనం అవకాశం అందుకే ప్రతి దినము వదకితే పట్ట గొరవ జీవితం మనకు అవసరం నిన్ను బలిగా అర్పించుకోవాలా సమర్పించుకోవాలా మనం ఎక్కడ చూస్తామో మీ శరళి సజీవయాగంగా సమర్పించుకోవాలా లేదా చూడండి సార్ వాక్యం కదా మీకు తెలుసా వాక్యం కాబట్టి మన శరాలని సజీవయాగంగా సమర్పించుకోవాలి ఆయనకి ప్రతి మనల్ని మనం ఉపేక్షించుకోవాలా సిల్వను మోసుకుంటూ పోవాలా ఆయన వెంబడిస్తాడలా నీ శిల్వను మోసుకొని పోతా ఉండాలా అంటే ఈ లోకంలో నువ్వు నీ బాలాన్ని నీ శ్రమను అనుభవించక తప్పదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మీ శరలనే కాదు మీ మనసుని కూడా అతనికి సమర్పించుకోవాలని మనము సామెతల గ్రంథంలో చూడమా చూడండి ఒకసారి మూడవ అధ్యాయము ఐదు ఆరు వచనాలలో చూస్తాం మనం సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఐదు ఆరు మనకు చాలా ముఖ్యమైన వాక్యాలు ఎందుకంటే ఇవన్నీ లక్ష నలభై సంబంధించిన వాక్యాలు మనకు తెలవాలా గొప్ప జనానికి ఎటువంటి వాక్యం చెప్పబడింది లక్ష నలభై మందికి ఎటువంటి వాక్యం చెప్పబడింది నీకు సంబంధించిన వాక్యాలు నువ్వు జాగ్రత్తగా పట్టుకుని భద్రపరచుకొని వాటిని ధ్యానించకపోతే నువ్వు ఎరితిగా గుంపులో ఉన్నట్టు కాబట్టి నీకు తెలియకుండా నువ్వు ఏదో గుంపులో పోవడానికి వీల్లేదు తెలిసి తీర్మానించుకొని లక్ష నలభై మందిలో మనం ఉండాలా అన్న విషయం దేవుడు సకల గోత్రంలోకి వెళ్లి వాళ్ళని కొనుక్కున్నాడు తన రక్తాన్ని క్రయదనంగా పెట్టి మనల్ని స్పెషల్ గా కొనుక్కున్నాడు దేవుడు కాబట్టి ఆ దానికి తగినట్లు ఆయన కొనుక్కున్నాడు ఆయన మన పిలిచిండు ఈ లోకంలోకి వెళ్ళి ఆ పిలుపుకి తగినట్లు మనం జీవించాలా అన్న విషయాన్ని మనం ఫిబ్రూల్ రాష్ట్రపతి కలు చూస్తాం ఇది సార్లో చూడండి మూడవ సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఐదు ఆరు వర్షాలలో కాబట్టి మన సొంత తలంపులు మన సొంత బుద్ధిని ఎప్పటికీ ఆధారం చేసుకుంటుంది సొంత తలంపులకి అవకాశం ఇవ్వద్దు నీ సొంత బుద్ధికి అవకాశం ఇవ్వని ఇవ్వద్దు సమర్థించుకోదు దేని విషయంలో కూడా అన్న విషయాన్ని చెప్తున్నాడు సమర్థ ఏమవుతుందంటే నాకు ఆల్రెడీ అభిషేకం పొంది నేను రక్ష పొందిన వాడిని నేను దేవుని వాక్యాన్ని జివాలను ప్రార్థన చేస్తున్నాను సమర్థించుకుంటున్నావు కానీ ఆయన ప్రతిక్షణం నిన్ను హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరికను పట్టుకున్నావా ఆ హెచ్చరికని పట్టుకోకపోతే నువ్వు నీకు భయం వనుకుడు లేనట్ట సన్నిధిలో ఆయన వాక్యాన్ని నువ్వు స్వీకరించలేనట్ట చూపించినట్టు కాబట్టి నాకు ఆల్రెడీ అంతా తెలుసులే అంటే నువ్వు ఆయనని అయన డోర్స్ మూసేస్తను ఆయన మొహం మీద కాబట్టి ఆయన మొహం మీద మనం తలుపులు మూసేవలా ఉండొద్దు మన స్వబుద్ధిని ఆధారం చేసుకోవడం అది అర్థం ఎప్పుడైతే మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటామో ఆయన వాక్యాన్ని మూసేస్తున్నాం పర్మనెంట్ గా ఆయన చేతులకు రానికుండా సర్పంలోకి తేలక జరిగిన బలహీనత వాళ్ళు వాళ్ళ స్వబుద్ధిని ఆధారం చేసుకుని దేవుడు మాకు ఆధిక్యత ఇచ్చాడు మాకు పొజిషన్ ఇచ్చాడు కాబట్టి మేము చేసినా సరిపోతుందిలే ఆయన ఆమోదిస్తాడు అని అనుకుంటున్నాడు దుష్టుడు వాళ్ళ శారీరకమైన బలహీనతలు గమనించి వాళ్ళ హృదయంలో ఉండి మోసపుచ్చో ఆత్మలాగా వాళ్ళకి ప్రవచింపజేస్తా ఉంటాడు అంటే అబద్ద ప్రవచన నూటకి వచ్చినట్టు చేస్తుంటాడు ఎందుకంటే వాళ్ళు సంపూర్ణంగా సమర్పించుకున్నారు ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యానికి అవిధేయత చూపిస్తావో ఆటోమేటిక్ వానికి విధేయత చూపించినట్లు ఎప్పుడైతే నువ్వు వానికి అవిధేత చూపిస్తావో ప్రభు తట్టు విధేత ఈ లోకం తట్టు చూపిస్తే దేవునికి విధేయత చూపించినట్లు అంటే ఈ లోకాన్ని తృణీకరించుకున్నట్లు మనం కాబట్టి మనం ప్రభుత్వ అవిద్యత చూపించాలంటే నీ స్వబుద్ధిని ఎప్పటికీ ఆదరణ చేసుకోనకూడదు ఎటువంటి విషయంలో కూడా నీ కుటుంబ జీవితంలోనే కాని నీ ఉద్యోగ జీవితంలోనే కానీ వృత్తిపరమైన జీవితమే గానీ ఈ సంఘంలో గానీ ఈ ఈ యొక్క సాంఘిక జీవితంలోనే కాని లేక ఆత్మీయ జీవితంలోనే కానీ సేవ జీవితంలో గానీ సంపూర్ణంగా మనం ఆయనకు సమర్పించుకోవాలి చదవండి మొదటిసారి మీ స్వబుద్ధిని ఆదరం చేసుకోనక పూర్ణ హృదయం అంటే బాగా అర్థం చేసుకోండి మీ పూర్ణ హృదయం అంటే సంపూర్ణంగా అడుగడుగున ప్రతి దశలో మీరు పరులతో మాట్లాడతడు కుటుంబీకులతో మాట్లాడతాడు ఉద్యోగ స్థలంలో మాట్లాడతడు ప్రతి దశలో తీర్మానాలు చేసుకుంటా ఉంటాం మనం ఎవరినొచ్చి ఏదైనా పని పని చెప్పినప్పుడు తీర్మానించుకుంటాం కదా సరేనా ఎస్ ఆ నోనా ఏదో చెప్తా ఉంటాం ప్రతి దాంట్లో మనము సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకోవాలా అన్న విషయం అది జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మీ స్వబుద్దిని ఆదారం చేసుకోనాక నీ పూర్ణ హృదయంతో చూడండి నీ పూర్ణ హృదయంతో యహో ఎందు కాబట్టి ఈ మూడు మొదటి మూడు క్రైస్తవ గుంపులు ఎందుకు ఈ వాక్యానికి విరోధం ఉన్నాయంటే సర్పములు తేళ్లు వాటి స్వబుద్ధిని ఆదరం చేసుకున్నాయి గొప్ప జనము పూర్ణ హృదయంతో నేను సగం సత్యం సగం అబద్దంలో ఉండి వెంబడిస్తున్నాయి కాబట్టి అవి మూడు ఎప్పుడు కలిసే ఉంటాయినా ఆత్మీయ చిహ్నని దేవుడు మనం చూపిస్తున్నాడు మొదటి నుంచి ప్రతి మృగము ప్రతి గుర్రము వాళ్ళకే సాదృశ్యం సరే మతపరమైన బోధలో రకరకాల రాజులకు రకరకాల దేశాలకి సంబంధించి చూపిస్తూ ఉంటారు అవి నేను మీకు చూపిస్తాను ఈ రోజు కానీ అవి ఆత్మీయమైనవి ఎందుకంటే పాదవి గత సమస్తం కృతమైన కాబట్టి అవి ఆత్మీయమైనవి కాబట్టి మనం వాటిని ఆత్మీయ దశలో చూడడం నేర్చుకోవాలా లేకపోతే ఆ రోజు మనం కష్టంగా మోసపోతాం ఏ రీతిగా అయితే మతపరమైన జీవితం మోసపోయిందో అందరూ దాని ఆ విషయాలలో మోసపోతారు ఎందుకంటే ప్రభు జ్ఞాపకం చేసి మనకి ఇవన్నీ క్రొత్తగా అయిపోయినాయి అనేది అది శారీరకమైనది కాదు అవి నీ ఆత్మీయమైన హృదయాలకి లేక నేత్రాలకే అవి కనిపించాలా ఆ రీతిగా తయారైపోయినాయి కాబట్టి నువ్వు ఆ యొక్క విధానాన్ని స్వీకరించకపోతే ఈ చిహ్నపరమైన బోధనను అర్థం చేసుకోలేవు కాబట్టి ప్రతిదీ ఆరితిగానే చెప్పబడింది కాబట్టి మనము మన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నది ప్రతి క్షణము సంపూర్ణంగా మనము ఆయనకు సమర్పించుకోవాలి మరోసారి చదవండి వాక్యం నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక నీ పూర్ణ హృదయంతో యహోధ నమ్మిక ఇంచుము ఇది ముఖ్యమైన నీ ప్రవర్తన అంతటా కాబట్టి సేవ జీవితంలో ప్రవర్తన చాలా ముఖ్యమైనది అంటే నీ నడవడి నీ జీవిత విధానము అడుగడుగున నువ్వు ఏ రీతిగా ప్రవర్తిస్తున్నావు నీ కుటుంబీకులతో మాట్లాడతాడు నువ్వు ఎట్లా ప్రవర్తిస్తున్నావు అన్నిలతో మాట్లాడతాపుడు ఎట్లా ప్రవర్తిస్తున్నావు ఉద్యోగ స్థలంలో మాట్లాడతాడు ఎట్లా ప్రవర్తిస్తున్నావు ఈ సంఘంలో దుకానికి వెళ్లినప్పుడు ఏదైనా కొనకి వెళ్ళినప్పుడు ఎట్లా ప్రవర్తిస్తున్నావు ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైనది నీ ప్రవర్తన అంతటిలో ఉంది అక్కడ వాక్యం కదా నీ ప్రవర్తన అంతటిలో ఏం చేయాలా చూడండి నీ ప్రవర్తన అంతటిలో మన ప్రభు అధికారానికి మనం ఒప్పుకోవాలా నిన్ను నువ్వు సమర్పించుకోవాలి ఆయననే సమస్తానికి అధికారం గలవాడు సమస్తం మీద ఆయన అధికారం పొందుకున్నాడు ఆకాశం అందే గానీ భూమి భూమి క్రిందే గాని ఏ నామంకి లేదు అంత ఘనత కాబట్టి ఆయన సమస్త సృష్టి మీద అధికారం తిరిగి పొందుకున్నాడు మొదట ఉన్నది అతనికి అది ఆదాము అవల నొక్కి స్వీకరి అప్పగిస్తే పోగొట్టుకొని దృష్టికి అప్పగి అప్పగించారు ఆయన మరణ భూస్థాపన పునరుద్ధరణ ద్వారా వాటిని తిరిగి పొందుకున్నాడు అని వాక్యం చెప్తుంది కాబట్టి సమస్తం మీద ఆయన తిరిగి అధికారం పొందుకున్నాడు అందుకే ఆయన తీర్పు తీర్చేవాడిలాగా ఉన్నాడు ఇప్పుడు ఈ లోకానికి తీర్పు తీర్చబోతున్నాడు ఎందుకంటే సమస్తం మీద అధికారం తిరిగి పొందుకున్నాడు ఆయన కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు చూడండి తీర్పు తీర్చేవాడికి నువ్వు లోబడకపోతే తీర్పు తీర్చే దినం నన్న నువ్వు ఏ రీతిగా తప్పించుకోగలవు ఆయన నుంచి సకల గోత్రముల వాళ్ళు రొమ్ము కొట్టుకుంటూ పరిగెత్తిపోతారు కానీ ఎక్కడ పరిగెత్తుతారు ఎక్కడ దాచుకుంటావు తీర్పు దినంనా ఆయన ఈ లోకంలో అడుగు పెట్టినప్పుడు నువ్వు ఎక్కడ దాచుకుంటావు నిన్ను ఎక్కడ దాచుకోలేవు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే మనం సంతోషంగా ఆయన సన్నిధిలో నివసించి దేవరాత్రులు ఆయన ధ్యానించినప్పుడు ఈ లోకస్తులు అందరూ పరిగెత్తిపోతూంటారు ఆయన వస్తుంటే మా మీద పడిపోతారు మమ్మల్ని శాశ్వతంగా నరకానికి పంపిస్తాను భయపడి పరిగెత్తిపోతూ ఉంటారు కాబట్టి ఆ దర్శనాన్ని మనం జ్ఞాపకం తీసుకున్నప్పుడు మరోసారి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోలేదు నీ ప్రవర్తన అంతటిలో నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి ఒప్పుకోవాలా ఈ వాక్యాన్ని మనం తిరిగి తిరిగి ధ్యానం చేసుకుంటున్నాం మన జీవితంలో ఎందుకంటే ఒక దశలోనే మనము ఆయన అధికారానికి సమర్పించుకుంటుంటాం ఒప్పుకుంటుంటాం ఆయన మన ప్రవర్తనని సోమవారం నుంచి శనివారం వరకు నీ జీవితం ఎట్లుంటుంది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా ఒకవేళ మనం ఆ రీతిగా మన ప్రవర్తన అంతట్లో ఆయన అధికారానికి ఒప్పుకుంటున్నామా బాగా అర్థం చేసుకోండి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఆయన అధికారానికి ఒప్పుకోవడం అంటే ఏంటంటే వాళ్ళని పని చెయ్యి అంటే చెయ్యాలంతే ఎందుకు ప్రవ్వా అనేది కాదు ఎందుకు ప్రవ్వా అంటే నీ స్వబుద్ధి నీకు చెప్పబడ్డ వాక్యాన్ని నువ్వు స్వీకరించి పాటిస్తే ఆయన అధికారానికి ఒప్పుకున్నట్టు నీ సొంత తలంపులు ఒప్పగించి నీ ఇష్టమోసినట్టు చేసుకుంటే నువ్వు దాన్ని ధృవీకరించినట్టు ఆయన అధికారానికి ఒప్పుకున్నట్టు కాబట్టి ప్రతి చిన్న విషయంలో కూడా మనం అధికారానికి ఒప్పుకోవాలి ప్రవ్వది నేను కొనాలా లేదా ఒప్పుకోవాలా అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా కానీ అసలైన విషయంలో దేవుని వాక్య విషయంలో నువ్వు ఆయన ఒప్పుకోకపోతే నీ ప్రవర్తన అంతట్లో ఆయన సమర్పించుకోకపోతే నువ్వు ఖచ్చితంగా ఆ మొదటి మూడు గుంపులలో ఉండిపోతావు మనకి ఎందుకు ఇవన్నీ విషయాలు తెప్పిస్తుండే నువ్వు తీర్మానించుకున్నావు ఆ రీతిగా జీవించడానికి కోరు నీ ప్రవర్తన అంతట్లో ఆయన అధికారానికి ఒప్పుకోలే ఆయన అది మన జీవితంలో ఆయననే సమస్తం మీద అధికారం మన జీవితం మీద ఉన్నది అధికారం ఆయన నీ శరీరం మీద నీకు అధికారం లేదంటే ఎందుకంటాడు అంటే ఆయన కొన్ని ప్రయాణం పెట్టి కొన్నాడు కాబట్టి నీ శరణాన్ని నీ జీవితాన్ని ఆయన కొనుక్కున్నాడు కాబట్టి నువ్వు నీ సత్తు కాదు అని వాక్యం నువ్వు ఆయన సొత్తు కాబట్టి ఆయన ఆయన అధికారానికి నువ్వు లోబడాలన్న విషయాన్ని జ్ఞాపకం ఈ సేవకులు ఎందుకు శ్రమలకుండా ఆ రోజు ఆయన తీర్పు దినం నా దుఃఖంతో ఆ చీకటి స్థలానికి వెళ్తారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ప్రవర్తన అంతట్లో ఆయన అధికారానికి ఒప్పుకోలేదు కాబట్టి మనం మటుకు అరగతి ఉండడానికి ఇది తిరిగి మనకి జ్ఞాపకం చేస్తుంది జకరే గ్రంథంలోనికి మనం తిరిగి వెళ్తున్నాము జకరే గ్రంథంలోని మొదటి అధ్యాయంలో జకర్యాకి కలిగిన మొదటి దర్శనాన్ని మనము కనీసము రెండు వారాల నుంచి ధ్యానిస్తున్నాం ఇది మూడో వారం ఎందుకంటే పోయిన మనం ధ్యానించలేదు కాబట్టి ఇది మూడో వారం మూడో వారం వరకు కూడా మనము ఒకటే దర్శనాన్ని ధ్యానిస్తున్నాం ఎందుకంటే బైబుల్ అంతటా ఆ దర్శనం గురించే ఉంది మొత్తం పాత నిబంధన కాలంలో అదే ఉంది క్రొత్త నిబంధన కాలంలో కూడా అదే దర్శనం ఉంది చివరికి ఈ కాలము ముగించేటప్పటికి యుగ సమాప్తికి సంబంధించిన విషయం ఇది యుగం ఈ యుగము ముగించే టైంకి కూడా అదే దర్శనం నెరవేరుతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు సార్ మరోసారి క్లుప్తంగా ధ్యానించి మరి కొంచెం ముందుకు మనం ఈ రోజు వెళ్ళిపోదాం జైకర్య గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనం అలాగనే మనకి ప్రటన గ్రంథము ఆరవ అధ్యాయంలో కూడా మనకి ఈ గురాలు కనిపిస్తాయి ఒకసారి చూడండి ప్రటన గ్రంథం ఆరో అధ్యాయము చూడండి రెండవ వచనం నుంచి మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడను దానిమీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను అతనికి ఒక కిరీటము ఇయ్యను అతడు జయించటకు బయలు వెళ్లెను దాని తర్వాత మూడవ వచనం చూడండి ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్లెను యను వెళ్ళను అన్న విషయం నేను అక్కడ ఆగిపోయినా ధ్యానిస్తుంటే ఎందుకంటే ఈ నాలుగు గుర్రములు జకడే గ్రంథము మొదటి అధ్యయంలోకి వచ్చినప్పుడు చూడండి పదవ వచనంలో అప్పుడు గొంతు చెట్టులో నిలబడిన వాడు ఇవి లోకమంతటను తిరుగులాడుటకు యహోవ పంపించిన గుర్రములని చెప్పను ఇవంతా లోకమంతట తిరగాల అవి లోకమంతట తిరుగులాడి వచ్చి ఉన్న వచ్చి ఉన్నవి అన్న విషయం జ్ఞాపకం చేస్తుంటే పదకొండవ వచనంలో మేము లోకమంతట తిరుగులాడి వచ్చి ఉన్నాము ఇదిగో లోపలందరూ శాంతము కలిగి నిమ్మలంగా ఉన్నారని చెప్పను కాబట్టి ఇవన్నీ తిరిగి వచ్చి వాటి వాటి పంక్తులలో ఇక్కడ ఉన్నాయి జకరే గ్రంథంలో కానీ ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఏం చేస్తున్నాయో చూడండి అప్పుడు ఎర్రనివైనా వేరే ఒక గుర్రము బయలు వెళ్లెను అంటే అక్కడ నిమ్మలంగా ఉంది అక్కడ అన్ని పనులు ముగించుకుని వచ్చి వాటి పంక్లలో ఉన్నాయి కానీ ఆరో అధ్యాయము ప్రాణంగా అవన్నీ బయలుదేరిపోయినాయి అంటే ఈ లోకమంతటా విస్తరించిపోయినాయి ఇవన్నీ వెళ్లిపోయినాయి అన్న విషయాన్ని చూపిస్తుండు తర్వాత అవి ఏం చేస్తానని మనుషులు ఒకరినొకడు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానము లేకుండా చేయటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారము ఇవ్వబడను దేవుడే ఇచ్చండి అధికారం దేవుడు ఇవ్వకపోతే సైతన్ కూడా ఏం పనిచేయలేడు అన్న విషయాన్ని నీకు మీకు ఎన్నిసార్లు జ్ఞాపకం చేసిన ఇది మతపరమైన క్రైస్తవులకి ఎప్పటికర్థం కాదు దేవుని ఆగే లేకుండా సైతాను కూడా ఏం చెయ్యడు అన్న విషయాన్ని ఐదవ వచనంలో ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెపుట వింటిని నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడను దానిమీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చుండి ఉండెను మఠపు గుండుకు సాదృశ్యం ఇది మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలన్నయో దేనారమునకు మూడు సేర్ల యవలనియు నూనెను ద్రాక్షరసంను పాడు చేయవద్దనియో ఆ నాలుగు జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడను సరే ఇక్కడ ఒక గురం ఉంది ఒకటి తెల్లనిది ఒకటి ఎర్రనిది ఒకటి నల్లనిది ఏడవ వస్త్రం చూడండి ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అనే నాలుగవ జీవి చెప్పుట వింటని అప్పుడు నేను చూడగా ఇదిగో పాండూర వర్ణము గల ఒక గుర్రము కనబడను చూడండి మొదటి మూడు గుర్రములో డైరెక్ట్ కలర్స్ ఉన్నాయి కదా అంటే మనం సాధారణంగా ఊహించే కలర్సే రెడ్ వైట్ బ్లాక్ క్లియర్ గా ఉన్నాయి కానీ ఇక్కడికి ఏడవది ఇది చాలా తేడాగా ఉంది కలర్ ఆ మూడిట్లాగా లేదు కదా ఇది ఇది చాలా తేడాగా ఉంది కలర్ ఏం కలర్ ఉంది పాండూర వర్ణం అనుంది ఒక గుర్రము కనబడను దానిమీద కూర్చున్న వాని పేరు మృత్యువు పాతల లోకము వాణిని వెంబడించెను ఇంత తేటగా ఉంటాయి చూడండి అన్ని సైతానికి సాదృశం అనే ఇక్కడ ఖడ్డం వలనను కరు వలనను క్రూర మృగముల భూనివాసులను చంపుటకు భూమి యొక్క నాలుగు భాగముల పైన అధికారము వానికి ఇయ్యబడను సైతం కదా ఇది సైతాను అనుచరుడు వీళ్ళందరు దేవుడు వానికి అధికారం ఇచ్చిండి ఈ లోక మొత్తం అందరు మరణిస్తారన్నట్టు వీని అంటే గొప్ప జనం అంతా విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇవి సరే వీటి గురించి నేను ఇప్పుడు ధీర్ఘంగా చూపిస్తలేను కానీ మనం ఇంకా జక్ర గ్రంథం మొదటి అధ్యయాలనే ఉన్నాం ఏమర్థం చేసుకుంటున్నాం అంటే బైబుల్ అంతటా కనిపించే ఈ జీవులు లేక మృగములు ఒకటే అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలా జకర్య గ్రంథంలో దేవుడు జకర్య చూపించిన దర్శనము యోహానుభక్తునికి ప్రాణ గ్రంథంలో ఆరవ అధ్యాయులు చూపించిన దర్శనము ఒకటే అదే రీతిగా దాని గ్రంథంలో కూడా ఇదే ఉంటది ఒకసారి చూడండి దానిల గ్రంథము ఏడవ అధ్యాయం ఒకసారి వీటిని మనం ధ్యానిస్తే తర్వాత దీర్ఘంగా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాన్ని మనం రెండు మూడు వారాలన్నా ముగించుకోవచ్చు ఈ రోజు అంతా కేవలము తెల్ల గుర్రం గురించి మనం ధ్యానించబోతున్నాం వచ్చే వారము ఎర్రని గుర్రం గురించి ధ్యానించబోతున్నాం దానియలు గ్రంథము ఏడవ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం చూడండి ఏడవ అధ్యాయము ఇది బబులని రాజు బెల్షాజర్ అంటే కుమారుని కాలంలో జరిగింది దర్శనం బెల్షాజర్ యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరం దానికు దర్శనములు కలిగెను అతడు తన పలక మీద పడు ఒక కళ కని ఆ కళ సంగతిని సంక్షేపంగా వివరించి వ్రాసెను రాసుకున్నాడు వచ్చిన దాని ఏలు వివరించి చెప్పినది ఏమనగా రాత్రి అందు దర్శనంలు ఒకటి కాదు బాగా అర్థం తీసుకోండి దర్శనంలు రాత్రి అందు దర్శనం కలిగినప్పుడు నేను తేరి ఆ దర్శనంలో ఏమునే చూడండి ఆకాశకు నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి విసిరట నాకు కనబడను ఇది మనం ప్రారంభ కాలం కిందట కూడా ఈ వాక్యం అప్పుడు నాలుగు మికిలి గొప్ప జంతువులు మహా సముద్రం నుండి పైకెక్కెను సరే సముద్రం అంటే నీళ్లు అంటే మహా సముద్రం అంటే గొప్ప జనం ఎప్పటికైనా అర్థం చేసుకోవాలి నీళ్లు అంటే గొప్ప జనం అంటే మతంలో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళ మధ్యలో నుంచి నాలుగు జీవులు బయటకు వస్తున్నాయి ఇప్పుడు మనం జక్ర గ్రంథము మొదటిద్ద చూసినప్పుడు కూడా గొంజి చెట్ల మధ్యలో ఈ నాలుగు జీవులు ఉన్నాయి కదా గొంజి చెట్ల మధ్యలో గురాలన్నీ ఉన్నాయి అక్కడ దర్శనాలు ఎప్పటికైనా ఒకటే రీతికి ఉంటాయి ఎందుకంటే అది ప్రభువలన కలిగింది ఇక్కడ మహా సముద్రంలో నుంచి కదా మహా మహాసముద్రం అంటే గొప్ప జనము అని అర్థం లెక్కకు మించిన వాళ్ళని అర్థం మహాసముద్రం అంటే కాబట్టి మహాసముద్రంలో నుండి పైకెక్కినాయి అంటే గొప్ప జనం నుంచి ఇవి లీడర్స్ లాగా బయటకు వచ్చినాయి అని చెప్తున్నాడు ఇవి లీడర్స్ పైకి వచ్చే వాటిని లీడర్స్ అంటారు కాబట్టి మహాసముద్రంలోకి వెళ్ళి బయటకు వచ్చినాయి పైకెక్కినాయి అంటే ఎక్కడ పైకెక్కాలా చెప్పండి ఎక్కడ పైకెక్కాలా మనము మోసే కాలాన్ని ధ్యానిస్తే ఆ సీనాయ పర్వతమే కదా సీనాయ పర్వతమే కరెక్ట్ సీనాయ పర్వతమే సీనాయ పర్వతము దగ్గర చాలా మంది కింద ఉన్నారు ఆయన ఎక్కడున్నాడు పైనన్నాడు కదా దేవుని వాళ్ళు ఏమంటారు మనం దేవుని దర్శించడానికి వెళ్దాం మనిషి వెళ్తారు మోస వెళతాడు యహోషో వెళ్తాడు కదా కానీ మోస పైన ఉంటాడు యహోషో మధ్యలోనే ఉంటాడు కింద మనుషులు ఉంటారు అయితే చాలా మంది పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తారు కానీ ఎవరు ఎక్కలేరు దాన్ని ముడితే శపితం అవుతారని కూడా చెప్తాడు కాబట్టి వాళ్ళకి ఆ భయం ఉంటది కానీ చాలా మంది సవాల్ చేస్తారు ఏం కాదులే మేము కూడా ఆయన పోయిండి ఎక్కడ పోయిండో మళ్ళీ మేము కూడా పోయి వెతకాల గురించి పిచ్చి పిచ్చి మనుషుల తలంపులు సొంత తలంపులు కాబట్టి వీళ్ళందరూ పైకి ఎక్కాలా అనేది సైతానికి గుణగణం విషయం బాగా అర్థం తీసుకోవాలా ఎందుకంటే వాడు అక్కడి నుంచి పడవేయబడ్డాడు వాడు పరలోకం నుంచి క్రింద పడవేయబడ్డాడు కాబట్టి వాడి నేచర్ అది వాని గుణగణం అది నేను తిరిగి పైకెక్కాలా కాబట్టి ఎక్కడ పైకి ఎక్కాలా అంత పైకి ఏ రీతికి ఎక్కగలడు ప్రభు పడేసినాక ఎవరు పైకి ఎత్తలేరు ప్రభే పైకి ఆకర్షించుకోవాలా ఆయన శిలువ మరణం గురించి ధనిసప్పుడు ఆయన ఆకర్షించుకోకపోతే ఎవడు రక్షింపబడ్రు ఆయన శిలవ మరణాన్ని చూసిన వాళ్ళందరూ రక్షణ వంతురే ప్రవచనాలు ఉన్నాయి కాబట్టి దాన్ని చూసి స్వీకరించాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కానీ వీళ్ళు మటుకు వాళ్ళ సొంత ప్రయత్నాలతో సొంత తలంపులతో పైకెక్కడానికి ప్రయత్నిస్తున్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఈ లీడర్స్ లేక సర్పములు తేళ్ళంతా మీకు బాగా అర్థం అవి ఎప్పుడు పైకెక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి తేళ్లు గానీ సర్పములు గానీ పైకెక్కడానికి ప్రయత్నిస్తా ఉంటాయి కాబట్టి మహాసముద్రము అంటే గొప్ప జనకి సాదృశ్యం గొప్ప జనములకి లేక సంఘంలోకి వెళ్లే ఇవి బయటకు వస్తాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దాని తర్వాత చూడండి ఏం జరిగిందో ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండను భిన్నం అంటే ఏం చెప్పండి భిన్నం వ్యతిరేకంగా అంటే ఒకదానికొకటి కరెక్ట్ గా లేదు అంటే అవి వాటి గుణగణాలంతా వింతగా ఉంటాయి ఆయన విషయం చెప్తున్నాడు సర్పములు సర్పంలే తేళ్లు తేళ్లే గొర్రెలు గొర్రెలే చెట్టు చెట్లే అంటే వాటి గుణాలు అవి ఒకదానికొకటి భిన్నంగా ఉన్నాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే ఆయన చూసినప్పుడు ఆయన అట్లనే దర్శనం ఆ కళ దర్శనం కాదు అది కళ కాబట్టి దాని కళలో అవి ఒక్కొక్కటి ఒక్కొక్క లాగు దేవుడు మొదటిది చూడండి రీతిగుందో నాలుగో వచనం మొదటిది సింహంను పోలియున్నది కాబట్టి బాగా కడి చేసుకోండి మొదటిది సింహంను పోలి ఉన్నది మన ప్రభువు హృదమ సింహం కదా కాబట్టి ఆయనని పోలి నడుచుకోవాలా మన ప్రభుని పోలి నడుచుకోవాలా అని ఉంది వాక్యం క్రీస్తుని పోలి నడుచుకునండి మెట్టుకు సహోదరులరా క్రీస్తుని ధరించుకున్నది అంటాడు పౌలు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకున్నది అన్నాడు కాబట్టి మనం ఆయనని పోల్చుకో ఆయన పోలుకోవాలంటే ఆయనని పొందుకోవాలా ఆయన ప్రకారంగా జీవించాలా ఆయన లాగా క్రీస్తు లాగా జీవించాలా ఏసు ప్రభులాగా జీవించాలి మనం నా స్థానంలో ప్రభుంటే ఎట్లా జీవిస్తాడో నేను ఈ రోజు అట్లా జీవించాలా అడుగు అడుగునా మనకు అది చాలా ప్రాముఖ్యమైంది ప్రవ్వా నా స్థానంలో నువ్వు జీవిస్తావు ప్రవ్వా నేను అట్లా జీవించాలా ప్రభు ప్రార్థన నీకు కాబట్టి ఈ ఏ రీతి ఉంది ఇది మొదటిది సింహమును పోలి ఉన్నది మన ప్రభువే కొద్ధమసింహం కాబట్టి సింహంను పోలి ఉండడం అనేది గొప్ప జనానికి సాదృశ్యం కాబట్టి మొదటి జీవి గొప్ప జనానికి సాదృశ్యం ఎందుకంటే మీకు వేరే మత పుస్తకాలలో ఎక్కడెవర కనిపించవు అవి రకరకాల వింతకరమైన బోధలకి అవి నడిపిస్తూ ఉంటాయి మనల్ని మనం ఆ రీతికి గెలిపినామంటే ఖచ్చితంగా డైవర్ట్ అయిపోతాం మన మైండ్ అంతా కాబట్టి సింహంను కోలి నడుచుకోవాలా అంటే మన ప్రభుయే సింహం కాబట్టి గోధమ సింహం కాబట్టి ఆయన కూలి నడుచుకోవాలా అన్న విషయాన్ని ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఇది ఖచ్చితంగా గొప్ప జనానికి సాదృశ్యం అని మనం రాసుకోవాలి అక్కడ గాని దానికి పక్షి రాజు రెక్కల వంటి రెక్కలు ఉండెను సరే ఇప్పుడు అంత దీర్ఘంగా నేను ఇవన్నీ చిహ్నాలు మీకు చెప్పాను కానీ క్లుప్తంగా దాని గ్రంథం చూపి కూసుకొని ఏదో ఒక దినం మనం వీటిని ధీర్ఘంగా ధ్యానిస్తాం కానీ మనకి దేవుడు ఆల్రెడీ ఆ ధ్యానం ఇచ్చేసి మనం దాంట్లో మనం ఇంకా అభివృద్ధి చెందాలా నీ సొంత ప్రార్థన జీవితంలో నీ సొంత దైవిక దేవుని వాక్య జీవితంలో ధ్యానంలో నువ్వు దాన్ని దీర్ఘంగా ధ్యానించుకోవడం ప్రయత్నించాల ప్రవా దీన్ని నేను ఏ రీతిగా అర్థం చేసుకోలే ప్ర మాట్లాడే దేవుడు నాతో మాట్లాడితే నీతో మాట్లాడదు తప్పదు అది అది అందరితో మాట్లాడదేవాడు ఎందుకంటే ఈ త్వర ఈ వాక్యాలు ప్రపంచమంతా విస్తరించాలా కాబట్టి ఆయన అందరినీ లేపుకోవాలా అందర్నీ యాచకులుగా చేసుకున్నాడు అందరినీ బోధకులుగా చేసుకున్నాడు అందుకే మత స్వార్త ఆయుధవ్యాన్ని మనం మెనిసల జిస్తాం చూడండి ఒకసారి వాక్యం దాన్ని మనం నిర్వర్తించాలి మన జీవితంలో అందుకొరికే మనం ఇక్కడ కూర్చుంటున్నాం లేకపోతే ఇంటికి పోయి అన్నం దీన్ని కదా చూడండి ఐదవ అధ్యాయము అంటే కొండ ప్రసంగం మత శువార్త ఆయిదవ అధ్యాయము చూడండి పదిహేడు పదిహేడవ వర్షం చూడండి ధర్మశాస్త్రం నాకు ప్రవక్తల వచనంలో నేనను తలంచవద్దు నెరవేర్చటకే గానీ కొట్టువేయటకు నేను రాలేదు ఆయన వాటిని నెరవేర్చడానికి వచ్చాడు మనం కూడా అంతే వాక్యం నెరవేర్చడానికి లోకంలో ఉన్నాం చూడండి ఆకాశమును భూమి గతించిపోవునే గాని ధర్మశాస్త్రం అంతయు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైన తప్పిపోదని మీతో నిశ్చయంగా మీతో చెప్తున్నాను నిశ్చయంగా మీతో చెప్తున్నాను చూడండి ఇప్పుడు పంతొమ్మిదవ వర్షంలో చాలా ముఖ్యమైన వాక్యం ఉంది కొండమీది ప్రసంగం చాలా మనం ధ్యానించాల్సిన వాక్యం ఇది ఎందుకంటే అసలైన మర్మంలన్నీ అక్కడే ఉంటాయి యుగ సమాప్తికి సంబంధించినవి అధ్యాయం అంతా కాబట్టి ఈ ఆగిలలో మిగుల ఒక దానినైనా మీరు మీరి మనుషులకు అలాగ చేయ బోధించబడేవాడు వాడు పర్లోగ రాజ్యంలో మిగుల అల్పడనబడును మీరు బాగా అర్థం చేసుకోండి ఆ వాక్యం దేని గురించి సంబంధించింది ఏదో కొంచెం తెలిసిన వాక్యం అంటే సరిపోదన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండడు బోధిస్తారు చాలా మంది బోధిస్తారు కానీ మనం ఏ రీతిగా బోధించాలన్న విషయాన్ని చెప్తాను చూడండి అయితే వాటిని గైకొని ఈ వాక్యాలన్నింటినీ గైకొని బోధించబడేవాడు వాడు పర్లోగ రాజ్యంలో గొప్పవాడు కాబట్టి ఈ లోకంలో ఈ సర్పండు తేళ్లు ఈ లోకంలో గొప్ప వాళ్ళలాగా గుర్తించడానికి కొరకు వాళ్ళ విధానాలు వాళ్ళ జీవిత విధానం వాళ్ళ ప్రవర్తన వాళ్ళ మాదిరి వాళ్ళ డ్రస్సింగ్ వాళ్ళ స్టైల్ వాళ్ళ లెవెల్స్ అవన్నీ చూపించుకుంటూ ఉంటారు కానీ పర్ల రచంలో గొప్పవాళ్ళలాగా మనం తయారు కావాలన్న విషయాన్ని ఇక్కడ చెప్తుంది ఈ వాక్యం కాబట్టి ఏ రీతిగా నువ్వు అంటే ఈ వాక్యాలను అన్నింటినీ గైకొని బోధించడం అంటే బోధించాలని చెప్తున్నాడు మన ప్రభుని వెంబడించే వాళ్ళందరూ బోధించాలా అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఒక పాస్తే కాదు పాసరమనే కాదు ప్రతి ఒక్కరు సేవకులు బోధించాలన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి చూడండి మొదటిది దాని గ్రంథంలో మనం చూస్తున్నాం తిరిగి ఏడవ అధ్యాయం మొదటిది సింహం పోలినది కాని దానికి పక్షిరాజు రెక్కలు వంటి రెక్కలు ఉండేను కాబట్టి బాగా అర్థం నేను ప్రభుని స్వీకరించినాను కాబట్టి నేను విచలవిడిగా జీవిస్తా సరిపోదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది గొప్ప జనం ఎటువంటి ఉంటది ఎందుకంటే పక్షిరాజు రెక్కలు లాగానే దానికి దాని జీవితం రెక్కలు గెలిన పక్షిలాగా ఎగురుతుంది ఎందుకంటే నేను స్వేచ్ఛ నాకు రక్షణ అనుభవం ఉంది నేను ప్రభుత్వ్ నమ్ముకున్నానని తీర్మానించుకుంటుంది కానీ సగం సత్యం సగం అబద్ధంలో ఉన్ని నువ్వు ఎక్కడ వరకు ఎత్తినా అదే పక్షిరాజు అంటే అర్థమదే కదా దాని ఇష్టం ఎట్టటట్టు పోతుంటది స్వేచ్ఛ గాలిలో ఎగురుతుంది కాబట్టి దాని ఇష్టం అన్నట్టు పోతుంది కాబట్టి గొప్ప జనము ఆ రీతి కూటర విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది నేను చూచిచుండగా దాని రెక్కలు తీయబడినవి అంటే బాగా అర్థం నువ్వు ఇంకా ఎగురుతావా బేటా అని దేవుని యొక్క తీర్పు వాళ్ళ వాటి రెక్కలన్నిటి విరిచివేస్తారన్న విషయం అంటే గొప్ప జనం అంతా మరణిస్తారన్న ఈ దర్శనం జ్ఞాపకం చేస్తుంది తర్వాత చూడండి గనుక మనుషుని వాళ్ళే అది పాదములో పెట్టుకుని నేలపైన నిలబడను అవి మరణించే టైంకి గొప్ప మరణించే టైంకి ఖచ్చితంగా తగ్గించుకొని భూమి రావాల్సిందే నువ్వు ఎంత విర్రవీగిన ఎంత ఎగిరిన గాలిలో కిందికి రావాల్సిందే ఎందుకంటే నీ రెక్కలు నేను స్వేచ్ఛగా ఎగురుతా దేవుడు నన్ను రక్షించుకుంటు దేవుడు నన్ను తీర్మానించుకుంటు ఎత్తపడతా నువ్వు తీర్మానించుకోవడం గంభీరంగా ఉన్నావు గానీ నీ రెక్కలు విరగొడతాడు నేను కిందికి తీసుకొస్తాడు దేవుడు ఎందుకంటే నువ్వు ఆయన దృష్టిలో తగ్గించుకుంటలేవు నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వు సింహం సింహం ను పోలి రక్షణ పొందిన అనుకుంటున్నావు కానీ నువ్వు నీ సొంత మార్గంలో నడుస్తున్నావు కాబట్టి నువ్వు తగ్గించుకొని అలా సన్నిధికి రావాల్సిందే అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు ఆ వాక్యం తర్వాత ఏం జరిగిందో చూడండి నీలపై నేను అప్పుడు మరియు మానవ మనసు వంటి మనసు దానికి ఇవ్వడను ఎప్పుడు శ్రమల గుండా పోయి మరణించినప్పుడు బాగా అర్థం చేసుకోండి నువ్వు విరీగినంత వరకు ను జంతువు గుణగణం కలిగిన అహము గర్వము ఎప్పుడైతే నీ రెక్కలు విరిగిపోతాయో నీ స్వేచ్ఛ పోతుదో అంతా పొగట్టుకుంటావు అంటే నీకున్న ఆధిక్యత అంతా రెక్కలు అంటే ఏంటంటే నువ్వు ఎగురుతున్నావు ఉన్నత స్థితిలో ఎగురుతున్నావు గంభీరంగా గొప్పవాణి నాకు సమృద్ధిగా ఉంది అని స్వేచ్ఛగా ఉన్నావు ఎప్పుడైతే రెక్కలు ఎగిరిపోతాయో నిస్సహాయము అన్నట్టు నిస్సహాయత స్థితిలో నువ్వు ఆయన సన్నిధిలో దిగిపోయి ఆయన సన్నిధిలో ఆయన చూడండి ఆకాశము ఆయన సింహాసనము భూమి ఆయన పాదపీఠములు కాబట్టి ఆయన పాదముల దగ్గర పడిపోతుంది ఈ గొప్ప జనం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు నేను చూచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుషుని వాళ్ళ అది పాదములు పెట్టుకుని నేలపైన నిలబడేను తగ్గించుకోక తప్పదు శ్రమల కాలంలో మరియు మానవ వనసు వంటి మనసు దానికి ఇవ్వబడను ఎప్పుడు శ్రమలలో మరణించినప్పుడే శ్రమల గుండా పొయి అంతా పొగట్టుకుని నేను శ్రమల పాలయితీని ప్రవ్వా అసలైంది నువ్వే ఈ లోకాన్ని సంపాదించుకుని ప్రయాసపడి నేను అంతా పోటుకున్నాను టైం అంతా వేస్ట్ చేసిన వృద్ధాప్యం వరకు వచ్చేసి అని దుఃఖంలో వాళ్ళు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు మానవ మనసు పొందుకుంటున్నారు అంత మృగం భృగం మనసు వాళ్ళకున్నది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది అది మొదటి జంతువు కాబట్టి తెల్లని గుర్రానికి సాదృశ్యము ఈ సింహం కాబట్టి దర్శనం ఒకటే రీతికి ఉంటాయి అన్న విషయాన్ని మీకు చూపిస్తున్నాను ఐదవ వర్షంలో రెండవ జంతు ఎలుగు బీని పోలినది ఎలుగు బీని పోలినది అది ఒక పాశ్వం మీద పండుకొని తన నోట పండ్ల మధ్య మూడు రక్కటెముకలను పట్టుకొని నది కదా దాని చూస్తే ఏ రీతిగా ఉందంటే అది ఎలుగు వంటి దాని నోట్లో మూడు పకటెముకలు ఉన్నాయట అంటే కూరలు పండ్లు ఉంటాయి కదా దాని నోట్లో మూడు పకట ఎముకలు అంటే కూరల్లాగా ఉన్నాయన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది తర్వాత అది ఒక పార్శ్వము మీద పండుకొని పార్శ్వం అంటే ఏం చెప్పండి ఒక దిక్కు అని అర్థం ఒక సైడ్ మనం నిద్రపోతూ మంచం మీద లెఫ్ట్ కి రైట్ కి దిగురుతా ఉంటాం కదా ఇటు దిక్కు అటు దిక్కు దాన్ని పార్శ్వం అంటాం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంటాం దాన్ని తండ్రి కుడి పార్శ్వం అంటాం మన ప్రభు తండ్రి కుడి పార్శ్వంలో ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే రైట్ సైడ్ అన్నట్టు పార్శ్వం అంటే ఒక దిక్కు అని అర్థం కాబట్టి అది ఒక దిక్కు పండుకొని అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అది ఒక మీద పండుకొని తన నోట పండ్ల మధ్య మూడు పకెటెముకలను పట్టుకున్నది కొందరు లెమ్ము కొందరు అంటే బాగా అర్థం చేసుకోవాలి కొందరు లెమ్ము విస్తరంగా మాంసము భక్షించము అని దానితో చెప్పిది కాబట్టి రెండవ జీవేంది తెలుగు బి కాబట్టి ఎలుగుబంటి దేనికి సాదృశ్యం మొదటిది గొప్ప జనం సాదృశ్యం తెల్ల సింహము సింహం వాళ్ళ సింహంను కోలింది కాబట్టి అది తెల్ల తెలుగు తెల్ల గుర్రము ఎలుగుబంటి ఎలుగుబంటి దేనికి సాదృశ్యం అంటే సర్పములకు సాదృశ్యం సర్పముల సాదృశ్యం దాని నోట్లో ఏమిన్నాయి మూడు కొమ్ములు ఉన్నాయి కాబట్టి ఆ కొమ్ములు దేనికి సాదృశ్యం తెల్లకి సాదృశ్యం ఎప్పుడు వాటిని అంటుకొని ఉంటది కాబట్టి కాబట్టి కొమ్ములు పొడిచెడి కరిచేడి అన్ని తేళ్లక సాదృశ్యం కాబట్టి ఎలుగు పంటి సర్పముల సాదృశ్యము దాని నోట్లో ఉన్న కోరలు తేళ్లకు సాదృశ్యం కాబట్టి ఈ రెండు కలిసి మాంసమును భక్షిస్తాయి వాటికి అధికారం ఇస్తున్నారు ఎవరో చెప్తున్నారు లెండి ఎంత ఇప్పుడు మీ టైం వచ్చింది లెమ్ము విస్తారంగా మాంసం భక్షించము అంటే గొప్ప జనం యొక్క ఆసలన్నిటి దోచుకోండి అని జ్ఞాపకం చేస్తుంది వాక్యం మాంసం భక్షించడం అంటే అర్థం మాంసం అంటే విలువ గల వస్తువు కాబట్టి కాస్ట్ కూడా ఈ అట్లా ఆ రీతిగా ఆలోచిస్తే కూడా కాబట్టి విస్తారంగా మాంసం గొప్ప జనం ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ సంపాదనలు అన్నిటినీ అని చెప్తున్నాడు దాని తర్వాత ఆడవచనంలో అటుపి మట చిరుత పులిని జంతువును చూచి తిని దాని వీపున పక్షి రెక్కల వంటి నాలుగు రెక్కలుండెను దానికి నాలుగు తలలు దానికి ఆధిపత్యం ఇవ్వబడను మూడవది చిరుత పులి దానికి కూడా అధికారం ఇవ్వబడింది చిరుత పులి అంటే తేళ్లకు సాదృశ్యం ఎందుకంటే అది స్పీడ్గా పోతా ఉంటుంది రక్కేస్తుంది అది చిరుత పులి రక్కేసింది అంటే కూరలు అన్నది కరుస్తుంది అది కాబట్టి చిరుతపులి ఎప్పటికైనా తేళ్ళకు సాదృశ్యం అది చాలా స్పీడ్గా పోతుంది స్పీడ్గా పోయి ఎటువంటి జీవనైనా పట్టేసుకుంటది అది మొత్తం ఎంత స్పీడ్గా అయినా ఎంత దూరమైనా పరిగెత్తి ఆ ప్రాంతంలో ఉన్న వాటిని అన్నింటినీ జదరగొతేస్తుంది దాని గుణగానే మదనట్టు మనం ఆ టీవీ ప్రోగ్రామ్స్ చూసినప్పుడు సైన్స్ ప్రోగ్రామ్స్ డిస్కవరీ ఛానల్ నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ చూస్తూ ఉంటాం కదా ఆ చిరుత పులులు వాటి ఎంట పడుతుంటాయి అడవి ఎద్దుల ఎదు లేక లేళ్ల రకరకాల జీవులు పరిగెత్తా ఉంటాయి అవి ఎట్లా పరిగెత్తు ఆ దృశ్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవుడు మనకు అటువంటి దృశ్య అర్థం చేస్తుండే వాక్యాన్ని అది కొందరి జ్ఞా గ్రహించగలరు తన బిడ్డలు తప్ప ఎవరు వాటిని గ్రహించలేరు అందు కొరకు మన కొరకు అట్లా వాటిని చిహ్న పరంగా దాచిపెట్టింది దేవుడు కాబట్టి చిరుతపులి తేళ్లకు సాదృశ్యం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అవి ఏం వాటికి కూడా రెక్కలున్నాయి కాబట్టి అవి కూడా ఎక్కడ అక్కడ పరిగెత్తుతాయి దానికి నాలుగు తలలుండేవి కాబట్టి నలు దిశల పరిగెత్తుతుంది అది నలు పరిగెత్తి ఎక్కడ గొప్ప ఉంటే అక్కడ పరిగెత్తుతుంది మొత్తం నాలుగు నాలుగు తలలోనే కాబట్టి నలుగు దిక్కులలో వరిగెత్తి వాటన్నిటిని మొత్తం అది సంపాదించుకుంటది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దానికి అధికారం ఇచ్చింది దేవుడు చూడండి వీటన్నిటికీ ఈ మృగా వాళ్ళకి అధికారం ఇస్తుడు ఈ లోకంలో తన బిడలకి తీర్పు తీర్చాం కొరకు తన బిడలని శిక్షించడం కొరకు సంఘాన్ని ఎందుకంటే తీర్పు దేవుని ఏంటి ఆరంభ కాలం వచ్చింది అన్నాడు కాబట్టి అవన్నీ నెరవేరాలంటే తన చేతిలో పనిమూట్లలాగా ఇవి వడవడగా తప్పదు చివరిగా ఏం జరిగిన చూడండి ఎప్పుడు నాలుగవది వింతగా ఉంటది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా ఇందాక చూసినాం కూడా అక్కడ ప్రకటన గంధంలో మొదటి మూడు గుర్రాలు ఒకటి తెల్లనిది ఒకటి ఎర్రనిది ఒకటి నల్లనిది నాలుగవది వింత రకంగా రంగు పాండుర వర్ణం ఇంగ్లీష్ లో పేల్ అనుంది పేల్ హార్స్ లేక నేను జేమ్స్ట్రా నంబర్ రాసుకున్నాను ఇప్పుడు మీకు అవన్నీ దీర్ఘంగా నేను చూపించాను రాసుకున్నాను ఎందుకంటే గత రెండు వారాలు నేను రాసుకోలేదు ఈ రోజు మట్టి అన్ని రాసుకున్నాను కాటి జేమ్స్ మనం దీర్ఘంగా ధనించినప్పుడు అవన్నీ ఇంకా తేటగా కనిపిస్తాయి ఆ నలుపు అనేది ఎక్కడి నుంచి వస్తుంది నలుపు రంగు మీకు తెలిసే ఎట్టదో ఎరుపు పచ్చదనము కలిస్తే నలుపు అవుతుంది అట్లా దేవుడు ఈ సృష్టిలో కేవలము ఏడు రంగులే ఉంటాయి తక్కిన రంగులన్నీ ఆ ఏడులోనే మీ శ్రమలాగా కల్పి ఉంటాయి అట్లా దేవుడు సృష్టించాడు నోవా కాలంలో ఆ యొక్క జరప్రలయం దేవుడు అక్కడ ఒక ధనుసును చూపిస్తుంటాడు దాన్ని మనం వర్ష ధనుసు అంటాం కదా వర్ష కాలంలో అనిపించాడు రెయిన్బో అంటాం రెయిన్బో లో ఏడే ఉంటాయి కలర్స్ అది సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది ఆ ఏడు కలర్స్ నే ఒక కలర్ ఇంకొక కలర్ తో కొంచెం కొంచెం కలిపితే కొన్ని క్వాంటిటీస్ ల కలుపుతా ఇంకొక కొత్త రంగులు వస్తూ అట్లా దేవుడు పెట్టింది సృష్టిలో కానీ ఈ పాండుర వర్ణము లేక పేల్హార్స్ అది పాండుర వర్ణం అంటే సరే సాధారణంగా పాండుర వర్ణం అంటే ఏం చెప్పండి పాండు రంగుడు కదా పాండు రంగం గలవాడంటే నీకు తెలుసు పాండు అంటే ఎవరు తెలుసు కదా నీలవర్ణం అంటాం కానీ నీలవర్ణం కాదు అది పాండుర వర్ణం అంటే ఒక రకమైన నాచు నీలలో నాచు రంగు ఎట్లుంటుంది నాచు గెయిన్ కూడా కాదు అది పాకురంటాం పాకురు పాచి పాచి రంగు కొంత పచ్చగా ఉంటది కొంత బ్రౌన్ గా ఉంటది అది కొంచెం బ్లాక్ కొంచెం డార్క్ గ్రీన్ అట్లా అనిపిస్తూ ఉంటది కదా కొంతమంది ఇట్లా కూడా చెప్తారు నాలుగవది చాలా వింతరకమైనది గుర్రం దాన్ని వాళ్ళు శారీరకంగా కూడా ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే ఆ రంగు గుర్రం దేనికి సాదృశ్యం దానికి ఒక పని అప్పగించబడింది మొత్తము దానికి మరణం మీద అధికారం ఇవ్వబడింది యాక్చువల్ గా యోగ చూస్తే సైతానికి దేవుడు మరణం మీద అధికారం ఇవ్వలేదు యోగుని నువ్వు ఎంత శ్రమల పాల్చేయని ఆయన మరణం మీద నీకు అధికారం ఇవ్వాలి అన్నాడు కానీ ఇక్కడ దీనికి అధికారం ఇచ్చింది ఈ పాండుర వర్ణం గల గుర్రానికి ప్రాణగ్రంథంలో అధికారం ఇచ్చింది మరణం మీద అది మొత్తం ప్రపంచం అంతటా చేస్తుంది ఈ రోజు నెరవేరుతుంది అనేసి పాస్టర్స్ చెప్తాంట కొంతమంది వాళ్ళకి అర్థమైంది రూపకంగా కాబట్టి అది దేనికి సాదృశ్యం అంటే ఆ టెర్రరిస్ట్ గ్రూపులు ఉంటాయి చూసినవా అల్ ఐసిస్ అని అవన్నీ అదే రంగుగా ఉంటాయి వాళ్ళ వాళ్ళ జెండాలు అదే రంగులు ఉంటాయి కాబట్టి ప్రపంచం అంత ఎక్కడ పోయినా వాళ్ళని చంపుతున్నారు ఇప్పుడు సిరియా దేశంలో కొంద లక్షలాది క్రైస్తవులను చంపారు గత నెల లక్ష లక్షల మంది క్రైస్తవులు చంపారు ఎట్లా పడతా వాళ్ళు ఆ తప్పించుకోవడానికి పడవలలో ఎటు దిక్కు అటు ఫ్రాన్స్ జర్మనీ అటు దిక్కు పోతున్నారు కనీసం అక్కడ బతుకుద్దా ఆ సముద్రంలో పోతే ఏమవుతుంది ఆ అలకి కొట్టుకొని పోయి ఒక్కొక్కసారి వంద మంది యాభై మంది నూట మంది నీళ్ళలో మునిగిపోతున్నారు ఎంత మంది క్రైస్తవులు మరణిస్తున్నారు గత రెండు వారాల నుంచి సరే మనకేమిది గొప్ప మనం ఏమో గొప్పవనం కాదు ప్రభు మనకి ఎప్పటి నుంచి చూపిస్తుంది ఇది ఒక రీతిగా అది శరీరకం లేయర్ లో కూడా ఇది దర్శనాలు నెరవేరుతున్నాయి ప్రవేశాలు నెరవేరుతున్నాయి కానీ ఆత్మీయ లేయర్లో నెరవేరే టైంకి మనం సిద్ధమవుతున్నాం అంటే ఒక దశలో ఒక స్థలంలో ఒక ప్రాంతంలో నెరవేరుతున్నాయి లక్షల మంది చచ్చిపోతున్నారు అటు మిడిల్ ఈస్ట్ దీకంతా చాలా మంది క్రైస్తవులు మరణిస్తున్నారు ఎందుకంటే ఇస్లామిక్ ఐసీ సెంటర్ కదా ఐఎస్ఐఎస్ సెంటర్ అని దాన్ని ఇంగ్లీష్ లో ఐసి సెంటర్ ఐఎస్ఐఎస్ ని ఐసీ సెంటర్ కాబట్టి వాళ్ళు ఎవరిని అటాక్ చేస్తున్నారో మీకు తెలుసా క్రైస్టస్ ని అటాక్ చేస్తారు అని అటాక్ చేయరు అది న్యూస్ పేపర్స్ అలా ఎక్కడ ఇప్పుడు ఒక మతస్థుడు వాణ్ణి సొంత మతస్థుని చంపాడు వాడు సహోదరునితో పోల్చాడు వేరే మతస్థుని చంపుతాడు ఎందుకంటే వాడు సహోదరుడు కాబట్టి కాబట్టి ఒకటే మతస్థుడు అయితే ఎందుకు తప్పించుకొని పరిగెత్తాలా వేరే దేశాలకి నీకు అర్థమవుతుందా సరే ఇప్పుడు నా పేరు చంద్రశేఖర్ అంటే నేనే మతస్థుని నువ్వు అనుకుంటావు న్యూస్ పేపర్ అట్లే అనుకుంటాడు సో న్యూస్ పేపర్లో నా పేరు వస్తే పలాని మతస్థులు కానీ నేను క్రిస్టియన్ నిషం అనికటో ఇప్పుడు జరుగుతుందంతా అక్కడ అదే సిరియా దేశంలో నుంచి ఎంతో క్రైస్తవులు లక్షలాది మంది అట్లా మరణిస్తున్నారు ఐసిస్ చేతిలో ఎంతమంది మరణిస్తున్నారు ఎట్లా జరుగుతుందంటే తప్పించుకొని పరిగెత్తు పిల్లలు చేతికి వెళ్ళి జారి పడిపోతే వెనకలు పోయి పట్టుకుంటున్నారు పిల్లల్ని వదిలేసిపోతున్నారు వాళ్ళ ప్రాణాలు కాపాడుకోడానికి ఇవి ఉన్నాయలేవో వాక్యాలు చెప్పండి ఒకరినొకడు అభ్యంతరపడి ఒకరినొక అప్పగించుకుంటున్నారు అక్కడ అవన్నీ నెరవేరుతున్నాయి వాక్యాలు ఈరోజు ఎందుకు నెరవేరుతున్నాయి అటువంటి భయంకరమైన ఘోరమైన కాలంలో మనం ఉంటున్నాం చూడండి దాని గ్రంథంలోని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం ఆ నాలుగవ జీవి గురించి ఏడవ అష్టంలో పిమ్మట అంటే కొంచెం సేపటి తర్వాత మళ్ళీ ఇంకొక కళ వచ్చింది దానికి ఎన్ని కళలు వచ్చినాయి చూడండి పిమ్మట రాత్రి అందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచి ఘోరమును భయంకరం నాలుగవ జంతువు ఒకటి కనబడి నాలుగవది ఎప్పుడు వింతగుంటుంది బైబుల్ అంతటా ఆ విషయం మనం అర్థం చేసుకోవాలా ఇందాక ప్రాణ గ్రంథాలు కూడా నాలుగవది చాలా వింతగా ఇక్కడ కూడా వింతగా నాలుగవది అది ఎట్లుందంట మొదటిది మటుకు చాలా తేటగా ఉంది సింహము రెండవది ఎలుగు పంటి మూడవది చిరతపులి కానీ నాలుగవ దానికి పేర్లేదు చూడండి నేను చూచుచుండగా ఘోరమును భయంకరం నాలుగవ జంతువు కనబడను అంటే దాన్ని ఎట్లా అర్థం తీసుకోవాలో అర్థం కావట్లేదు ఆయనకి అది ఏ జీవి ఎవరు చూడండి అది తనకు ముందుగా ఉండిన ఇతర జంతువులకు భిన్నమైనది ఆ మూడిట్ లేదు టోటలీ ఆ మూడిటికి ఆపోజిట్గా ఉన్నది అది మహాబల మహాత్యములు కలిగినది అంటే మొదటి మూడిటి కంటే ఎక్కువ బలముంది ఉంది దానికి చాలా బలం ఉంది మహాబలము అంటే ఇంకా ఎవరికి లేదు దేనికి లేదు అంత బలం అని చెప్తున్నాడు దానికి పెద్ద ఇనుప దంతములు పది కొమ్ములు ఉండేను కాబట్టి అది జీవి అంటే సాధారణంగా మనకి కనిపించే జీవులలో లేదది అని చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి ఇది టోటల్లీ వింతగుంది దానికి పెద్ద ఇనుప దంతములను పది కొమ్ములను ఉండెను ఎన్ని దంతములో లేవు కదా పేరుంద దానికి పెద్ద ఇనుప దంతములు ఎన్నునే లేవు కదా కానీ పది కొమ్ములు ఉండెను వచ్చేవరం నేను ఇంకొక దర్శనం చూపిస్తాను మీకు జకరే గ్రంథంలోనే మొదటి అధ్యాయంలో కొమ్ముల గురించి నాలుగు కొమ్ములకు సంబంధించిన దర్శనము మనము జకరే గ్రంథము మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వర్షం నుంచి చూస్తాం వచ్చేవరము లేకుంటే అటు వచ్చేవరం నేను మీకు చూపిస్తాది ఇవన్నీ ఆశ్చర్యంగా ఉంటాయి ఎందుకంటే అందుకని నేను చెప్పిన జక్రగ్రంథంకి వచ్చేసినా చాలా కష్టతరంగా ఉంటది చాలా భారంగా ఉంటది లోతుకు పోవాల్సి వస్తూ ఉంటది మనం ఎంతగానో ప్రయాసపడాల్సి వస్తుంది వీటిని అర్థం చేసుకో మనకి జక్రగ్రంథం చాలా కష్టం కాని ప్రభువు మనకి సమస్తం ఎందుకంటే నా కాడి సులువైంది కదా అది సమస్తమును భక్షించు తుత్తు చేయించు మిగిలిన దానిని మిగిలిన దానిని కాళ్ళ క్రింద అణగదొక్కుచుండెను మీరు బాగా అర్థం చేసుకోవాలి ఇవి అది సమస్తమును భక్షించచ్చు తుత్తు నీళ్ళుగా చేస్తుందంటే మొత్తం నాశనం చేసేది అంటే సైతానికి అదృశ్యం కానీ దాని గుణగణం ఎట్లుంది సమస్తం ను భక్షించచ్చు తుత్తు మిగిలిన దానిని ఎప్పుడైనా అర్థం చేసుకోవాలా మిగిలింది ఏంటంటే మిగిలిన గుంపు అని మిగిలిన దానిని కాళ్ళ అనగ ద్రొక్కుచుండెను ఎనిమిదవ వచ్చి చాలా ఆశ్చర్యకరమైన విషయం ఉంటుంది నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను దానికి స్థలం ఆ కొమ్ములలో మూడు పెరికి వేయబడ్డవి ఈ కొమ్ములకు మానవుల కనుల వంటి కనులను గర్వంగా మాట్లాడు నోరును ఉండెను అక్కడికి ఆ దర్శనం ఆ ముగుస్తుంది కదా కాబట్టి ఆ కొమ్ములు దీనికి సదృశ్యం కొమ్ముల కొమ్ములలో ఆ పది కొమ్ములలో పదకొండవ కొమ్ము మొలచడం ఆ పదకొండవ కొమ్ముకు స్థలం లేకపోతే మొదటి మూడు కొమ్ములను విరిచివేయబడడం ఇవన్నీ దర్శనం సాదృశ్యం ఇవన్నీ చూస్తున్నాం దర్శనంలో సరే అవన్నీ దేనికి సాదృశ్యం అని మనం దీనిగా ధ్యానించాలా ఇప్పుడంతా డీటెయిల్ గా పోం కానీ మీకు క్లుప్తంగా చూపిస్తున్నాను అవన్నీ కొమ్ములు దేనికి సాదృశ్యం అంటే రాజులకు లేక అధికారులకు సాదృశ్యం సాధారణంగా చెప్పాలంటే మరి విశేషంగా నాలుగవది దేనికి సాదృశ్యం అంటే అది వింతగా ఉంది పది కొమ్ములు ఉన్నాయి దానికి దంతములున్నాయి కదా పది కొమ్మలున్నాయి దంతములు ఇంకే ఉన్నాయి దానికి గుణగణం చూడడానికి ఎట్లుంది అది వింతగా జీవి ఘోరంగాను భయంకరంగాను ఉంది అంటే చాలా వింతకరంగా ఉంది దానికి కండ్లు దాని ముక్కు దాని నోరు పెద్ద ఇనుప దంతములు పది కొమ్ములు దాని దాని కాళ్ళ క్రింద తుత్లు కంటే దాని కాళ్ళు ఎంత పెద్దగానో ఊహించుకోవాలి దాని కాళ్ళ కింద పొడి అయిపోతున్నాయి అంట అన్నీ అంటే పెద్ద పెద్ద కాళ్ళు దానికి తర్వాత పదకొండు కొమ్ములు పదకొండవ కొమ్ము తర్వాత మూడు కొమ్ములు రాలిపోయినాయి అంటే ఎన్నుంటాయి పదకొండులో మూడు పోతే తొమ్మిది కదా ఎనిమిది ఎనిమిది ఎనిమిది కొమ్ములు ఉన్నాయి కాబట్టి ఎనిమిది దేనికి సాదృశ్యం ఎనిమిది అంటే మళ్ళా కొత్తది ఎందుకంటే ఏడు సమాప్తమైంది ఏడు అంటే సమాప్తమైంది ఎనిమిది అవది కొత్తది కాబట్టి అంత వింతగుంటది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు ఇవన్నీ ఆత్మీయ చిహ్నాలు ఈ జీవి దేనికి సాదృశ్యం అంటే అన్ని కలిసినవిన్ల వింతగున్నాయి అండ్ ఏమేమి ఉన్నాయి దంతములున్నాయి కొమ్ములున్నాయి బలం ఉంది మహాత్యం ఉంది దేనికి లేని శక్తి దానికి ఉంది అంత వింతగా ఉంది కాబట్టి ఇదంతా మిళితమైంది అంత గుంపది సర్పములు తేళ్లు గొప్ప కలిసిన గుంపది కాబట్టి నాలుగవది చాలా వింతకరమైన జీవి కాబట్టి సర్పములు తేళ్లు గొప్ప అంత కలిసి ఉన్నారు అన్న విషయాన్ని ఎవరైతే చెప్పాలంటే సర్పములు తేళ్లు కలిసిన గుంప కూడా చెప్పచ్చు ఎందుకంటే సర్పములు తేళ్లేకపోతే గొప్ప జనం వాటిపోతా ఉంటారు కాబట్టి ఈ నాలుగవ జీవి మటుకు సర్పములు తేళ్లను కలిసి ఉన్నది సరే నేను ఇక దర్శనాన్ని ముగించక ఒకసారి జకరే గ్రంథంలోని వాక్యానికి మనం తిరిగి వెళ్దాం చూడండి మొదటి అధ్యాయము పదకొండవ వచ్చిన చివరి భాగంలో ఇదిగో లోకలందరూ శాంతము కలిగి నిమ్మలంగా ఉన్నారని చెప్పాను ఈ నాలుగు జీవులు లేక గుర్రాలు లోకమంతట పరిగెత్తి ఇక్కడికి వచ్చి ఆగిపోయినాయి అని చెప్తున్నాడు దేవుని ఒక ఆగేది పొందుకోవడానికి ఇప్పుడు మేము ఏమి చేయాలో చెప్పండి బ్రహ్వా అన్నట్టు ఉన్నాయి అవి వాటి పని అయితే ఇవే నాలుగు జీవులు జకర్యాకి మరోసారి దర్శనంగా అనిపించినాయి అదే ఆరవ అధ్యాయంలో కాబట్టి మనం జకర్యా గ్రంథంలోని ఆరవ అధ్యాయంలోని ఆ నాలుగు గుర్రలను చూడాల్సి వస్తుంది మరోసారి చూడండి ఆరవ అధ్యాయం నేను మరలా తేరి రెండు పర్వతముల మధ్య నుండి నాలుగు రదములు బయలుదేరిచుండెను చూడండి రెండు పర్వతములు అన్నప్పుడు ఆత్మీయ చిహ్నంలోనే మనం అర్థం చేసుకోవాలా సరే ఈ లోకాతీతమైన బోధలో రకరకాలుగా చెప్తారు పర్వతాలు మనకు ఒక పర్వతము సీనాయి పర్వతము ఒకటేమో సియోను పర్వతం మొదటిది సీనాయి పర్వతము రెండవది సియోను పర్వతం సీనాయి పర్వతము ధర్మశాస్త్రానికి సాదృశ్యం సియోను పర్వతము ఆత్మీయమైన జీవితానికి సాదృశ్యం కృపకు సాదృశ్యం సీనాయ పర్వతము బానిసత్వానికి సాదృశ్యం ఎందుకంటే అక్కడ ధర్మశాస్త్రం ఇవ్వడింది ధర్మశాస్త్రం క్రింద ఉండే వాళ్ళందరూ బానిసత్వంలో ఉన్నట్టు కాని సియోను పర్వతము మీద నివసించే వాళ్ళందరూ స్వతంత్రులు పాపపు జీవితం నుంచి విడదల రక్తంలో వాళ్ళ వసల్ని ఉత్తుకునేవారు లక్ష నలభై వేల మంది సాదృశ్యము సిను పర్వతం మీద ఉండేవాళ్ళు సీనాయ పర్వతం మీద ఉండే వాళ్ళందరూ మతపరమైన జీవులు కాబట్టి రెండు రెండు పర్వతములంటే వాటికి జ్ఞాపకం వాటి అంటే పాత నిబంధనకి కృత్త నిబంధనకి మధ్య అనే జీవితం అది జ్ఞాపకం చేస్తున్నాడు ఆ రెండిటికి మధ్యలో నుంచి నాలుగు రథములు బయలుదేరిచుండెను ఆ పర్వతములు ఇత్తడి పర్వతములై ఉండేను మొదటి రథము సరే ఇప్పుడు రథముల గురించి మనం మాట్లాడుతున్నాం కానీ రథముల కంటే ముఖ్యంగా చూడండి ఏముందడా రథము అన్నప్పుడు ఏమవుతుంది అంటే రథ సారథి ఉంటాడు ఆ విషయం అర్థం చేసుకోవాలా గుర్రం అన్నప్పుడు గుర్రం మీద రావుతుంటాడు అనే విషయం కూడా మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఆ పర్వతములు ఇతడి పర్వతము మొదటి రథంకు ఎర్రని గుర్రములు ఇప్పుడు చూడండి అదే దర్శనము ఏం జరుగుతుంది అవి బయలుదేరినాయి ఎక్కడి నుంచి రెండు పర్వతముల మధ్య నుంచి బయలుదేరుతున్నాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి చూడండి మొదటి రథం నకు గుర్రములు రెండవ రథం నల్లని గుర్రములను మూడవ రథం నకు తెలని గుర్రంను నాలుగవ రథం నకు చుక్కలు చుక్కలు గల బలమైన గుర్రంలు ఉండేను నాలుగుది ఇంతగుంటది ఎప్పుడు ఎప్పటికైనా గానీ ఇంతగుంటది కదా కాబట్టి ఆరో అధ్యాయంలో నాలుగు గుర్రంలు మనకు కనిపిస్తున్నాయి మొదటిది ఎర్రని గుర్రంలు రెండవ రథమునకు నల్లని గుర్రంలు మూడవ రథమునకు తెలిని గుర్రంలు నాలుగవ రథం నాకు చుక్కలు చుక్కలు గల బలమైన గుర్రములు ఉండేను నాలుగవది బలమైంది కదా అక్కడ కూడా దాని రథంలో కూడా నాలుగవది మహాబలం కలదు ఇవన్నీ ఒకటి రీతిగా ఉంటాయి అక్కడ నువ్వు చేసుకోవాలా దీంట్లో డౌట్సే ఉండవు దేవుని వాక్యంలో మనకి ఎప్పటికి డౌట్స్ రావద్దు ఎవడేం చెప్పినా ఎటువంటి తోడు ఎక్కడి నుంచి ఏం చెప్పినా మనకి డౌటే రావద్దు మనం చెలించద్దు అది నిర్మలమైంది వాక్యం ఇది పర్ఫెక్ట్ ఈ లోకంలో ఏ వాక్యం కూడా ఇంత పర్ఫెక్ట్ లేదు ఏ మత గ్రంథాలు ఇంత పర్ఫెక్ట్ ఉండవు ఉదాహరణకి జకరియాకి దానియాలకి ఎంత తేడా ఉంటుంది తెలుసా దానియాల ఏడు సంవత్సరాల క్రీస్తు పూర్వం అయితే జకరియా ఐదు వందల అంటే దగ్గర దగ్గర రెండు మూడు సంవత్సరాల తేడా వాళ్ళిద్దరికి అర్థమవుతుందా ఆ రోజుల ప్రింటింగ్ ప్రెస్ లేదు ఆ రోజుల పేపర్ లేదు దాని జాగ్రత్తగా రాసిపెట్టి జకరేకి ఇవ్వడు అర్థమవుతుందని అప్పటికే అవన్నీ ఎక్కడెక్కడో చెదలబట్టి ఎక్కడెక్కడో ఎగిరిపోయినాయి ఈ పుస్తకాలు కానీ దేవుడు తన వాక్యాన్ని భద్రపరచుకున్నాడు చివరి వరకు మన కాలం వరకు అంటే ఇది దగ్గర దగ్గర ఆశ్చర్యకరమేందంటే మనము ఈ నెల గురించి దీర్ఘంగా ధ్యానిస్తున్నాం ఈ నెలలో ఏమేమో వింతలు వింతలు జరుగుతాయనేసి ఇస్రాయల్ ఇస్రాయలేలు వాళ్ళ కొత్త సంవత్సరాన్ని ఇప్పుడు ఆరంభించుకుంటారు రెండు రోజులు స్టార్ట్ అయింది వాళ్ళ కొత్త సంవత్సరం రెండు రోజులైతుంది అయితే వాళ్ళ నమ్మకం ప్రకారంగా ఆరంభమై ఈ రోజుకి ఆరు వేల సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు మనం అడుగు పెడుతుంది ఏడు ఏడు వేల సంవత్సరంలోనికి అనేసి వాళ్ళ విశ్వాసం వాళ్ళ హోదా అట్లనే ఈ వారము పాలస్తీనా దేశము తేరగడానికి అవకాశం ఉంది ఇంతవరకు దేశం లేదు ఇస్రాయల్ దేశంలో ఒక భాగంలాగా ఉంది పాలస్తీనా అయిన అయితే దాన్ని దేశంగా తయారనేసి ప్లాన్ చేస్తున్నారు మనుషులు న్యూస్ పేపర్లో రావచ్చు ఉత్తరలో ఒకవేళ దేశంగా అయితే ఒకవేళ అది దేశంగా మారితే ఏం జరుగుతుంది అన్న విషయం కూడా మనం అర్థం చేసుకోవాలా కాబట్టి చాలా భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం అదే రీతిగా ఈ భిన్నమైనది నాలుగవది చాలా బలం గలది అంటే ఈ లోకంలో అన్నిటికంటే పవర్ఫుల్ అని కూడా ప్రకృతి సహజంగా అర్థం చేసుకోవాలి ఇవన్నీ ప్రపంచాన్ని పరిపాలించిన రాజ్యులకు లేక రాజ్యాలకు కూడా సాదృశ్యం అర్థం చేసుకుంటాయి పాత నిబంధన ఎందుకంటే ఈ నాలుగు జీవులు నాలుగు రాజ్యాలకి సాదృశ్యంగా ఉంటాయి పాత కాలంలో మొదటిది ఐగుప్తు దాని తర్వాత పారసిక దాని తర్వాత అశూరు దాని తర్వాత బబులోన్ నాలుగు రాజ్యాలు ఇవి ఈ ప్రపంచాన్ని పరిపాలించినాయి ఆ రీతిగా చూస్తే మళ్ళీ ఈ నాలుగు విభిన్నం ఉంటాయి ఉదాహరణకి మన ప్రభుకి ముందు రోమా పట్టణం లేదు రోమ దేశం అసలు రోమ ఇటలీ అనేది లేదు ఆ రోజులలో ఈ రోజు ఉన్న దేశాలు ఆ రోజు లేవు మన ప్రభు కాలంలో ఈ పేర్లు లేవు ఇండియా అనే పేరు లేదు కాబట్టి నీ బైబిల్ నా పేరు కనిపించదు కానీ హిందూ దేశం అనుంది బైబిల్లో అదే రీతిగా ఇథియోపియా పదం లేదు ఇథియోపియా పేరు కూసు అనుంది బైబిల్లో కూసు దేశం అంటే ఇథియోపియా దేశం ఈరోజు తెలుసు కానీ ఆ రోజు దేశం లేదు ఇంగ్లాండ్ అనే దేశం ఎక్కడుంది ఇంగ్ బైబిల్ లో రష్యా ఉందా జర్మనీ ఉందా యునైటెడ్ స్టేట్స్ ఉందా లేదు కదా అమెరికా దేశం పుట్టి నాలుగు సంవత్సరాలు అవుతుంది అంతే అంతకుముందు లేదు అది మన ప్రభు కాలం మొదలుకొని ఈ రోజుకి నాలుగు రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలించినాయి ఇంగ్లాండ్ రష్యా జర్మనీ యునైటెడ్ స్టేట్స్ అమెరికా ఇప్పుడు అమెరికా పరిపాలిస్తుంది ప్రపంచంలో అది అంత వింతగా ఆ దేశం ఎందుకు వింతగా అంటే ఇప్పుడు ఇంగ్లాండ్ అంటే అంత ఇంగ్లీష్ రాజుల కాలం అది రష్యా అంటే ఒక ఒకటే కోవకు చెందింది అది జర్మనీ ఒక కోవకు చెందింది కానీ అమెరికా ఒక కోపకు చెందింది కాదు ఎందుకంటే అమెరికా కృత్రిమంగా తయారు చేయబడ్డ దేశం ఇప్పుడు ఇండియా కొన్ని వేల సంవత్సరాల నుంచింది చైనా కొన్ని వేల సంవత్సరాల నుంచింది జర్మనీ కొన్ని వేల సంవత్సరాల నుంచింది దానికి ఒకప్పుడు గోమేర్ అనే పేరు బైబిల్లో కానీ ఈ రోజు గోమేర్ అనే పదం లేదు దానికి దానికి జర్మనీ నుంచింది ఇంగ్లాండ్ దేశానికి రాచం మొక్కుటమా ఏమంటారు దాన్ని సింహం సింహం మొక్కముంటది దానికి ఆ రీతి చూస్తే మన దేశానికి కూడా సింహం ఉంటుంది కాబట్టి అది మొదటి జీవికి సాదృషంగా ఉంది మన దేశం కూడా చెప్పాలంటే కానీ అది కాదు అక్కడ అర్థం చేసుకోద్దు మనం ఇంగ్లాండ్ ఒకప్పుడు ప్రపంచాన్ని పరిపాలించింది అది తర్వాత కాలం చెప్తాను నేను ఏస్ప్రో కాలం అంటే గత రెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఫస్ట్ ఇంగ్లాండ్ అది సింహానికి సాదృష్టం దాని తర్వాత రష్యా పరిపాలించింది ప్రపంచాన్ని ఈ రోజు కూడా రష్యా దేశం సింబల్ ఎలుగుబంటి వాళ్ళ ఫ్లాగ్ మీద ఎలుగుబంటి ఉంటుంది ఇవి ఆశ్చర్యం ఎవరైనా కావాలని పెట్టుకున్నట్రానే కదా అది ఖచ్చితంగా దేవుని నిర్ణయం అంతే అది ప్రకృతి సహజంగా చేస్తే దర్శన ఈ దర్శన నెరవేరుతున్నాయి రష్యా చాలా క్రూరంగా పరిపాలించిన ప్రపంచాన్ని జోజఫ్ స్టాలిన్ అనేవాడు కనీసం ఒక మిలియన్ రష్యన్స్ ని బైబిల్ కాలేజ్ స్టూడెంట్ ఉండే జోజఫ్ స్టాలిన్ బైబుల్ కాలేజ్ ఒక పాసర్ కావాల్సింది ఒక పాస్టర్ కావాల్సిన ఆ కాలేజ్ కెళ్ళి వచ్చి కమ్యూనిస్టు లాగా తయారైపోయి తన సొంత దేశస్తులను చంపిడు ఆ బైబుల్ ఖాళీలో ఏం జరిగిందో ఎవరికి అర్థం కాదు నాకు నేను ఎంతో ప్రయత్నం చేస్తుంటాను కనుక్కోాలన్న ఆశ ఎందుకు క్రూరంగా తయారైండి ఒక పాసర్ కావాల్సిన వాడు ఒక నాస్తిపులాగా తయారైపోయి మిలియన్ రష్యన్స్ చంపిండడు అంత క్రూరంగా అట్లా పరిపాలించగలిగాడు అది ఎలుగు మట్టికి ఉంది కదా అది భక్షించేది ఇందాక చూసిన మా వాక్యం కాబట్టి రష్యా చాలా క్రూరంగా జీవించింది ఈ రోజు మటుకు అది దేవుని మన ప్రభుకి చాలా ప్రాధాన్యత ఇస్తుంది ఆ దేశం ప్రపంచంలో క్రైస్తవ దేశాలంటే అదొకటే కనిపిస్తుంది నాకు ఇప్పుడు ఆయన పేరేం పేరు పుటిన్ గదా ఆయన ప్రైమ్ మినిస్టర్ పేరు పుటిన్ కదా ప్రార్థనలు చేస్తూ ఉంటాడు చర్చి చర్చిల్లో వెళ్తూ ఉంటాడు అవన్నీ దేశం క్రైస్తవ మతానికి చాలా ప్రాధాన్యత ఇస్తాడు వాళ్ళ దేశంలో క్రైస్తవులకు చాలా ప్రాధాన్యత ఒకప్పుడు కమ్యూనిస్ట్ దేశం దేవుడట్లా మార్చిండి ఆ ఒకప్పుడు అది ఎలుగుబాటిలాగా విజృంభించి యూరోప్ అంతా గందరగోళం చేసింది దాని తర్వాత నాలుగవ జీవి చిరుతపులి ఈరోజు కూడా జర్మనీ దేశానికి వాళ్ళ దేశపు ప్రతి దేశానికి అనిమల్ ఉంటది కదా ఒక జంతువు ఉంటది దానికి చిరుతపులి వాళ్ళ జెండా మీద చిరుతపులి ఉంటుంది జర్మనీ కాబట్టి అది చిరుతపులికి సదర్శి జర్మన్ ప్రపంచం పరిపాలించింది హిట్లర్ కాలంలో చాలా క్రూరంగా పరిపాలించింది జ్యూస్ ని ఎంతమంది ఇస్రాయల్ ప్రజలని ఎంతమందిని చంపించండి స్త్రీలని పిల్లలని పురుషులని చాలా మందిని కఠినంగా చంపించండి సిక్స్ మిలియన్ అంటారు కానీ ఎంతమంది నాకు తెలియదు మిలియన్ అంటే చాలా పెద్ద నంబర్ అది అంతమందిని చంపించింది వాడు ఆ రోజులలో కాబట్టి చిరుతపులికి సాదృశ్యం జర్మనీ అది ప్రపంచాన్ని పరిపాలించింది అయితే నాలుగవది భిన్నమైంది కదా యునైటెడ్ స్టేట్స్ అంటే యునైటెడ్ స్టేట్స్ అనేది ఒక ఒక పెగవారికి సంబంధించిన దేశం కాదు అది అందులో అన్ని రకాల తెగల వాళ్ళు ఉంటారు చైనీస్ ఉంటారు ఇండియన్స్ ఉంటారు రష్యన్స్ ఉంటారు ఇతర యూరోపియన్స్ ఉంటారు అరబియన్స్ ఉంటారు అన్ని రకాల దేశస్తులు ఆ దేశంలో ఉంటారు ఆ దేశం ఎట్లా వింతగా ఉంటుంది ఈ రోజు కూడా ఈ ఏరియా మాది అని ఇండియన్ గ్యాంగ్లు ఉంటాయి ఏం గ్యాంగ్స్ అంటారు వాటిని గుండాల గ్యాంగ్స్ ఉంటాయి కదా పెద్ద పెద్ద గ్యాంగ్స్ ప్రపంచంలో పెద్ద గ్యాంగ్స్ అన్నీ అక్కడ ఉంటాయి పెద్ద పెద్ద గ్యాంగ్స్ కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ జమ చేసుకుంటాయి గ్యాంగ్స్ వాళ్ళు పట్టిందంటే అంతే మరణం వరకే వాళ్ళని చంపేంత వరకు విడిచిపెట్టారు అంత క్రూరంగా ఉంటాయి సో ఈ ఏరియా ఇండియన్ గ్యాంగ్స్ ఉంటాయి ఇంకొక ఏరియా చైనీస్ గ్యాంగ్స్ ఉంటాయి ఇంకొక ఏరియా సౌత్ అమెరికన్ గ్యాంగ్స్ ఉంటాయి ఇంకొక ఏరియా కెనియన్ గ్యాంగ్స్ లీబియన్ గ్యాంగ్స్ ఇట్లన్నీ ఒక్కొక్క ఇప్పుడు మన దేశంలో ఉండే గుండాలంతా అక్కడ ఒక జగా జమ అయిపోతారు అమెరికా మొత్తం గ్యాంగ్స్టర్స్ అని ఆ దేశం ఇండియన్ గ్యాంగ్స్టర్స్ మా ఏరియాలో వేరే దేశస్తుల గ్యాంగ్స్టర్స్ రావద్దు అడుగు పెట్టద్దు ఇక్కడ వీడి బాస్ వాడి బాస్ మాట్లాడుకుంటారు ఈ డబ్బు ఇక్కడెక్కడ దిగుతుండాల హవాల డబ్బు అంతా ఎక్కడెక్కడ దిగుతుంటది ఈ డబ్బు అక్కడ పోవద్దు ఆ డబ్బు ఇక్కడికి రావద్దు వాడోడి ఇక్కడ రావద్దు వీడా రావద్దు చంపుకుంటారు అంటే అంత క్రూరంగా ఉంటుంది ఆ దేశం చాలా వింతగా ఉంటుంది అన్ని విషయాలలో అది వింతగుంటది ఆ దేశం ఎత్తబడే సంగప బోధ అక్కడ నుంచి విస్తరించింది ప్రపంచానికి అంత నాలుగు వందల సంవత్సరాల క్రితం అది ఐర్లాండ్ నుంచి ఇంగ్లాండ్ వచ్చింది ఇంగ్లాండ్ నుంచి యునైటెడ్ స్టేట్స్ కి వచ్చింది ఎట్లొచ్చిందంటే మార్గ్రేట్ మెక్డొనాల్డ్ అని ఒక అమ్మాయి ఉండే అమ్మాయి జ్వరంతో బాధపడుతూ పది రోజులు బెడ్మి ఉందంట పది రోజు రోజు తర్వాత మంచిగా దర్శనం వచ్చిందంట బెడ్మిల్ ఉన్నప్పుడు అందరు ఎత్తబడుతున్నట్లు ఆ దర్శనం పోయి ఒక చర్చ్ లో ఒక చిన్న చర్చ్ ఉంటే ఆదివారం మంచిగా అయిపోయినాక సాక్ష్యం మంచుకుంటుందంట చర్చ్ లో అందరు నేను చూసిన అంటే ఒక పాస్టర్ అంట వాటి పేరు జాన్ డార్బి జాన్ డార్బి అనే పేరు ఆయన ఆ అమ్మాయి చెప్తున్న దర్శనాన్ని విని చెప్పిన దర్శనం వాక్యానికి అనుగుణంగా పరిశీలిస్తే అక్కడ దేవుడిని నడిపింపుకుండడు దయ్యం పట్టుకోకపోయాడు కానీ వాడు ఏం చేసిండు ఆ వాక్యాన్ని తీసుకొని అక్కడ నుంచి ఐర్లాండ్ నుంచి ఇంగ్లాండ్ కి ఇంగ్లీష్ మాస్టర్ ఇంగ్లాండ్ నుంచి ఐర్లాండ్కి పోయాడు ఆ అమ్మాయి సాక్ష్యం విన్నాడు అక్కడ నుంచి ఇంగ్లాండ్ కి పోయి వాక్యం స్టార్ట్ చేసిండు దాని ఇది చాలా బాగుంది వినడానికి అనేసి చాలా మందిని ప్రోత్సహిస్తే అమెరికాకి పోయింది అమెరికాకు పోయి అమెరికా మొత్తం విస్తరించింది ఈ రోజు అంతా అమెరికన్ పాస్టర్స్ దాన్ని పట్టుకున్నారు కొంతమంది దాని ధృవీకరిస్తారు అమెరికా ఇంగ్ ఈ ఏషియాకంతా అమెరికన్ పాస్టర్స్ పోయి వ్యాఖ్యలు చెప్పాలి చరిత్రలో నైన్టీన్ ట్వంటీస్ నైన్టీన్ థర్టీస్ అంతా ఆ రీతిగా అక్కడ నుంచి ఆ బోధ వచ్చేసింది ఇక్కడంతా పెంత కోస సంఘస్థులందరూ ఆ పట్టుకున్నారు పెంత కోస కాదు మన పాతకరం పాలకు పాలకు సంఘస్థలు దాన్ని అంటుకున్నారు అది అదొక రోగం లాగా మొత్తం సంఘాలను అంటుకుంది డిసీజ్ లాగా అంటుకుంది ఈ రోజు అంతా దాన్ని నమ్ముతారు లేని వాక్యాన్ని నమ్మితే అవిశ్వాసవి కాబట్టి నువ్వు ఆయన పిలుపులో లేవన్నట్టు ఆయన పిలుపు నుంచి బయటకు వచ్చినట్లు ఎందుకంటే నాలుగవ జీవి అన్నిటికంటే భిన్నమైంది చాలా ఘోరమైంది చాలా భయంకరమైంది చాలా బలం ఈ రోజు మతపరమైన జీవితం అట్లా తయారైంది ప్రపంచమంతట ఇంకో రీతిగా చూస్తే ఐక్యరాజ్య సమితి కూడా ప్రపంచమంతట్లా బహు బలం గల వరల్డ్ వార్ 2 తర్వాత అది స్థిర దాని స్థాపించారు ఎందుకంటే ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాడు పోయి వాని దేశం మీద వీడు వీని దేశం మీద బాంబులు వేసుకోకుండా ఉండాలంటే ఒక అందరికీ అనుగుణంగా అన్ని దేశస్తుల ఫారెన్ మినిస్టర్స్ అందరు పోయి ఒక జమ కావాలా అక్కడ చర్చించుకోవాలి ప్రతి సంవత్సరం ఏమన్నా ఏమన్నా సమస్యలు అక్కడ చర్చించుకొని పరిష్కరించుకోవాలని తీర్మించుకోవాలని కొరకు ఒక సంస్థను స్టార్ట్ చేసారు దాన్ని ఐక్యరాజ్య సమితి అంటారు ఇంగ్లీష్ లో యునైటెడ్ నేషన్స్ అంటారు అక్కడ దానికి ఒక సెక్రటరీ జనరల్ ఉంటుందంటే ప్రపంచం కంత లీడర్ అయిననే ఈ నల్ మనకి మన ప్రపంచంలో నూట తొంభై దేశాలు ఏమన్నాయి ఈరోజు ఈ నూట దేశాల ఫారెన్ సెక్రటరీస్ అందరూ అక్కడ అటెండ్ అవుతారు దాన్ని ప్రతి సంవత్సరం ఆ సమితికి డబ్బులు పంపిస్తా ఉంటది ప్రతి దేశం మన దేశం కూడా పంపిస్తూ ఉంటుంది దానికి సెక్రటరీ జనరల్ ఒక ఈ నూట తొంభై నుంచి ఒక దేశానికి సంబంధించిన వ్యక్తిని రాజులాగా ఏర్పరచుకుంటారు ఇప్పుడు సౌత్ కొరియాకి సంబంధించిన వ్యక్తి బ్యాంకి మూన్ ఆయనని దానికి సెక్రటరీ జనరల్ లాగా ఏర్పరచుకున్నారంటే ఆయన ప్రెసిడెంట్ అన్నట్టు ప్రపంచానికి అంతా ప్రెసిడెంట్ అన్ని దేశస్తులు ఆయన మాట వినాలా కాబట్టి అన్నిటికంటే పవర్ఫుల్ అయింది అదే ఓ రీతిగా చూస్తే నాకు అదే భిన్నమైన నాలుగవ జీలో కనిపిస్తుంటది ఈలో ఎందుకంటే ప్రపంచం అంతా పరిపాలిస్తుంది ఈ ఆయన చెప్పినట్లు వినాలి ఎవరైనా కానీ ఏ దేశం వచ్చినా వాళ్ళు చెప్పినట్లు వినాలా ఇప్పుడు ఈ రోజు ఎంత పదిహేనవ తారీఖు కదా పంతొమ్మిదో తారీఖు ఆ సంస్థ స్థాపించబడి డెబ్బై ఏళ్ళైతుంది కాబట్టి వాళ్ళు ఒక స్పెషల్ పెద్ద మీటింగ్ పెట్టుకుంటున్నారు ప్రపంచం నుంచి అందరు పోతారా మినిస్టర్స్ అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు అక్కడ ఏం జరిగినా గానీ ప్రపంచంలో అలకలం జరిగే కాలం మనం సిద్ధమవుతున్నాం కాబట్టి జాగ్రత్తగా మనం పరిశీలించాల సరే న్యూస్ పేపర్ చదువుతారా టీవీ చూస్తారా మీ ఇష్టమా నాదిలేదు కానీ ఏం జరగబోతుంది అనేది మనం మటుకు తెలుసుకుంటే ఆయన ప్రవచనాలు నెరవేరే టైం ఎంత దగ్గరుందో మనకు అర్థం ఉంటుంది వాళ్ళు పాలస్తీనా దేశాన్ని తయారు చేయడానికి సిద్ధమవుతున్నారు అప్పుడు ఇస్రాయల్ దేశానికి పాలస్తీనా దేశానికి యుద్దాలు అవుతాయి పాలస్తీనా దేశానికి అరబ్ సపోర్ట్ అవుతుంది కాబట్టి ప్రపంచం యుద్ధాల గురించి వింటూ ఉంటాం చాలా బాహు ఘోరంగా ఉంటుంది ఆటోమేటిక్ మనం ఏదో ఒక దేశం సపోర్ట్ చేయలే కదా మనం మనం ఇస్రాయల్ దేశానికి సపోర్ట్ చేస్తాం అప్పుడు ఏం జరుగుతుంది అరబ్బులు మనకు వ్యతిరేకిస్తారు అప్పుడు టెర్రరిస్ట్ గ్యాంగ్లు వస్తాయి ఎంత భయంకరంగా ఉంటుందో మనం ఊహించుకోలేము కాబట్టి అటువంటి కాలానికి మనం సిద్ధమవుతున్నాం సరే ఏ రీతి మనం మట్టు ఎందుకంటే మనము పరిగెత్తము నిదానంగానే నడుచుకుంటూ వెళ్తామన్న వాక్యం మన మినిసలో జ్ఞాపకం తీసుకుంది ఇక్కడ మనము భయపడము ఏమి జరిగినా మనం భయపడము ఎందుకంటే మనము ఆయన చేతిలో సురక్షితంగా ఉన్నాము కోడి రెక్కల క్రింద దాచపడ్డ వాళ్ళలాగా మనం ఆయన రెక్కల క్రింద ఉన్నవాళ్ళం మన మెట్రిపాల్స్ ఆయన రెక్కల నుంచి బయటకు రావద్దు అది మనం తీర్మానించుకోలేదు ఈ ప్రవర్తన అంతట్లో ఆయన అధికారానికి లోపడాలా భయంతో వణుకుడుతో ఆయన సంధిలో మనం గడుపుకోవాలా మనం ఈ లోకంలో మట్టుకుని దేనికి భయపడము ఈ లోకం స్థితి తారుమారైన గాని మనం భయపడానికి వీల్లేదు కాబట్టి అటువంటి ధైర్యాన్ని అటువంటి పరిశుధాత్మ నడిపింపుని ప్రభు మనకు అనుగ్రహించాలని మనం ప్రార్థన చేద్దాం ఒకరికొరికి మనం ప్రార్థించుకోవాలా మీ గురించి నేను ప్రార్థిస్తాను నా గురించి మీరు ప్రార్థించను కుటుంబాల గురించి ప్రార్థించాలి ఎందుకంటే వాడు ఆటోమేటిక్ గా మనల్ని కొట్టడానికి ప్రయత్నిస్తా ఉంటాడు వాడికి అవకాశం ఇవ్వడానికి మనం జాగ్రత్తగా ఉండాలి నిత్యము ఆయన కాపుదల మనం మన ప్రవర్తన అంతట్లో మన సొంత స్వబూధిని ఆదారం చేసుకోవద్దు ఎందుకంటే అట్లాంటి కాలం మనం ఉంటున్నాం ఎట్టన్నా సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం మనం సమర్థించుకోదు ప్రతి క్షణం ఆయన ఎవడని నిన్ను మెచ్చుకుంటే ఇది ప్రవ్వాల కలిగింది అన్న దానికి నువ్వు సిద్ధపడాల ఎవడని గురించి గొప్పగా మాట్లాడుతున్నా నాలో ఏం లేదు గొప్పతనం ఇది ఖచ్చితంగా ప్రవ్వాల కలిగింది ఎంత బాగా చెప్పినావు బ్రదర్ వాక్యం అంటే ఇది నాది కాదు ప్రభుది అని ఆ క్షణం నువ్వు ఆయనకు నిన్ను ఎవడు పొగిడినా నీ గురించి గొప్పగా మాట్లాడుతున్నా నువ్వు ఇమ్మీడియట్లీ రెక్కర్ ఎగరడానికి వీల్లేదు మీరు ఎక్కడ ఎగిపోతాయి కాబట్టి నువ్వు గొప్ప జనంలో లేవు నువ్వు లక్ష నలభై నాలుగు వేల మందిలో ఉన్నావు కాబట్టి దానికి సంబంధించిన ప్రవర్తనలనే జీవించడం నేర్చుకోవాలి ఈ రోజు నుంచి అటువంటి ప్రవర్తన అటువంటి కృపలు మనల్ని మనం నడిపించాలని మనం ప్రార్థిస్తాం ప్రార్థన చేస్తాం పరిశుద్ధులకు తండ్రి ఏసయ మీకు వందాలైనా మీరు పరిశుద్ధుడు ప్రవ్వాంగా ఉండాలా ఓ ప్రవ్వ మీకు యోగ్యంగా మేము జీవించాలా యువ సమాప్తి చివరిలో ఉంటున్నాం చాలా భయంకరమైన కార్యాలు జరగబోతున్నాయి ప్రవ్వ ఈ వారం అంతా వచ్చే వారం అంతా ప్రవ్వ కానీ నైనా ఇస్రాయెల్ ప్రజలు ఏ రీతిగా పాలస్తీన దేశాన్ని ఒప్పుకుంటారో అది మాకు తెలియదు కానీ ప్రతిదీ మీ చిత్తానుసారంగానే నెరవేరుతుంది లోకంలో మీ ఆగే లేకుండా తల వెంట్రక కూడా ఒకటి రాలేదు చీమ కూడా కదలదు ప్రొగ్వా సమస్తము మీరే అధికారం ఇచ్చారు ఆ నాలుగు గురాల మరణం మీద వాటికి అధికారం ఇచ్చినారు ప్రగ్వా కానీ మమ్మల్ని మట్టుకు మీరు మీ చంద్ర ముడివేసుకుని దాచిపెట్టుకున్నారు మేము అటువంటి యోగ్యత కలిగి నిత్యము శివోను పాల మీద మీద పాటు నివసించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి ప్రభావ మాలో ఇంకా ఏమైనా లోపం ఉండి ఆయాసకరమైంది ఏమున్నా చూపించండి మేము వాటిని ఒప్పుకొని విడిచిపెట్ట లాగన శాపడండి ఆయన మా స్వబుద్ధిని మేము ఆదరం చేసుకోవద్దు కనికరించమని ప్రార్థిస్తున్నాం మా సొంత తలంపులను కొట్టివేయండి మీకు కలిగిన మనసు మాకు అవసరం ప్రభా మేము మిమ్మల్ని పోలి నడుచుకోవాలా అడుగు ప్రతి దశలో ఆ నాలుగు జీవులకు మీరు అధికారం ఇచ్చినారు జక్ర గంధాలు మేము ఈరోజు ధనించినాం వాటిని అవి లోకమంతా నిమలంగా ఉన్నాయనేసి అనుకుంటున్నారా అని చెప్తున్నాయి కానీ ఆడవధ్యాయంలో అవి లోకంలో మొత్తం అల్లకలం లేపుతున్నాయి ప్రవ్వా అవి మేము అక్కడ చూస్తున్నాం మీలో మీ బిడల యొక్క ఆత్మ ఆర్పివేస్తున్నాయి అవి కాని ప్రవ్వా మా నుంచి మీ యొక్క ఆత్మను తొలగించద్దని మేము ప్రార్థిస్తున్నాం ఈరోజు మీ యొక్క పరిశుద్ధ ఆత్మను మాలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాం యుగ సమాప్తి వరకు మేము వాటిని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా జీవించలాగానే సేపడండి భ్రష్టత్వానికి మమ్మల్ని అప్పగించద్దని మేము ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి ప్రవ్వా యథార్థతతో మిమ్మల్ని సేవించి ప్రేమించే బిడ్డలుగా తయారు చేయండి మనుషులు గుర్తించేలాగా కాకుండా ప్రవ్వా మా రక్షణను మేము కొనసాగించుకున్నలాగన మీరు గుర్తింపు పొందేలాగా నడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ సాయంత్రం సమయం ప్రవ్వ మాలో వేషధనం లేకుండా ప్రవ్వా అహము గర్వం లేకుండా ప్రవ్వా మా కాళ్లు భూమి మీద ఆనుకున్నలాగా సేపడమని ప్రార్థిస్తున్నాం తగ్గించుకొని జీవించే బిడలుగా మమ్మల్ని తయారు ఇక్కడ వచ్చిన ప్రతి బ్రదర్ ని సిస్టర్ ని ముట్టండి స్వస్థపరచండి తాకండి ప్రతి అక్కర్లు కొరతలు తీర్చి మరి సేవ జీవితంలో మీకు మాదిరిగా జీవించలాగనే సహపడమని నిండు మనసుతో మిమ్మల్ని సేవించి ప్రేమించే బిడ్డలుగా తయారు చేయమని వారి కుటుంబములలో శాంతి సమాధానము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రతి అక్కర్లు కొరతలు తీర్చి మీరే మహింపొందమని నానైనా ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుకున్నాం తండ్రి ఆ